పరిశుద్ధుడా పరిశుధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అగ్నిస్వరూపుడా ఆత్మస్వరూపుడా నీకే వందనాలు వందనాలు స్తోత్రాల నాయన వాక్య స్వరూపి సత్య నీకే వందనాలు ప్రభ మహిమా స్వరూపి ప్రేమ స్వరూపి నీకే ప్రభాని యుగ నీకు వందనాలు వందనాలు వందనాలు నాయన ఇంత వాటికు ప్రభా మమ్మలి ప్రభానతని ఏక రేఖల చాటిన భద్రపరిచినందుకు ప్రభా మమ్మల్ని ఈ రీతిగా ప్రభా సాయంత్రాలపు కాలపు కూటంలో చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఇంత మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి మమ్మల్ని మీరు ప్రభా వాడుకుంటున్న రీతిని బట్టి ప్రభా మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ అభిషేకిస్తూ రక్షిస్తూ ప్రభాన తండ్రి పోషిస్తున్న దేవుడ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం కనికార పూర్ణుడు రా సకల ఆశీర్వాదంలో కారణభూతులమైన నా ఎస్సయ ఈ సాయంత్రకాల సమయం అందుకు ప్రభాన ఏక చిన్న మందని మీరు దీవించండి మా మధ్యలోనికి మీరు దిగిరండి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని దర్శించండి మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి నాయన నీక వాక్యం ప్రభాన తండ్రి మనస్ఫూర్తిగా మా హృదయాలను తెరవండి యేసు ప్రభాని యొక్క కాపదలతో ప్రత్యేక బిడ్డను సరి సమయానికి మీరు చేర్చు సకాలంలో కూర్చుని ప్రభాన తండ్రి నీ యొక్క పాద సన్నిధిలో నా తండ్రి ప్రభానతండి నీ యొక్క ని నీ సత్యాలను గ్రహించుటకు ప్రభ మా యొక్క మనోనేత్రంలో వెలిగించండి ఆత్మస్వరూపి నీకే వందనాలు ప్రతి బిడ్డని నీకు ఆత్మ చేత ప్రభాభిషేకించండి ప్రభ వినగలిగిన మనస్సు ప్రభావ చెవులు దయచేయండి నా తండ్రి గ్రహించగలిగే మనస్సు దయచేయండి మా ప్రభ మా రక్షక మా విమోచక మాకు కావాల్సిన ఆహారం ఈ సాయంత్రకాల సమయం అందు మీరు మాకు దయచేస్తున్నందుకు ప్రభ రతని పాటల ద్వారా అతని వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా సాక్షుల ద్వారా ప్రభ మీ యొక్క నామంను మహిమ పరిచే ఇక చిన్న మందని మీరు దీవించమని మీ యొక్క రెక్కల భద్రపరచుకొని ప్రభ ఈ కూడికంతటిలో ప్రభ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ సిస్టర్ ప్రైజ్ లా బ్రదర్ ప్రైజ్ లాండి బ్రదర్ ప్రైజ్ లేకంలా జీవించదను నీ కొరకే దేవా ఈ లోకంలా జీవించదను నీ కొరకే దేవా నా ప్రియ యేసు నా ప్రియ ప్రియసు నాకు లేరవరియు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు ఏసు నీవే నా ప్రియుడవు ఈ లోకంలా జీవించేదను నీ కొరకే దేవా తల్లిదండ్రి బంగువులు నన్ను పాయినా ఇడువనని నాకు వాగ్దానమిచ్చావు తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచి విడిచిపోయినా ఇడువనని నాకు వాదనమిచ్చావు ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడిచినే బ్రతుకలేను ఆ ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడిచినే బ్రతుకలేను నా ప్రియసు నా ప్రియసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు ఏసు నీవే నా ప్రాణప్రియుడవు ఈ లోకంలా జీవించదను నీ కొరకే దేవా అరచేతిలోనే నన్ను చెక్కుంటివే నీ కంటి పాపలా కాపాడుచుంటివే అరచతిలోనే నన్ను చెక్కుంటివే నీ కంటి పాపలా కాపాడిచుంటివే చుంటివే నీ దృష్టిలోనే నున్నానుగా ఇలా నే జడియను ఆ నీ దృష్టిలో నేనున్నానుగా ఇలాలో నే జడియను నా ప్రియ యేసు నా ప్రియ ప్రియేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు ఏ ీవే నా ప్రాణప్రియుడవు ఈ లోకంలో జీవించేదను కొరకే దేవా హలలుయలుయ ప్రైజ్ లాడక్క గొంతు రాసు మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభ వందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన క్యాథరిన్ సిస్టర్ స్వరాజ్ బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు యేసు క్రీస్తు తెలియజేస్తున్నాను దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు అయిన తండ్రి సంపూర్ణుడు జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ఇస్తాయ్యా ఈ గడిచిన కాలమంతా ఈ దినమంతా ప్రభు నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించే ఏ బాణమైనను నాశనకరమైన ఏ తేగులు ప్రభ మా గుడారము సమీపించకుండా అయినా నీ రెక్కల కింద నాయన నీ నీడల ప్రభ మాకు ఆశ్రయించి నువ్వు ప్రతి దినం ప్రభ ప్రతి విషయంలో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా దానిని బట్టి తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభానైనా నీ సేవకైనా మమ్మల్ని పిలుచుకొని ఏర్పరచుకొని తండ్రి ఈ లోకంలో నుండి వేరుపరచి ప్రభా ఈ రీతిగా ప్రభ నీ మాటలు జీవం కలిగిన మాటలు చెప్పుటకు నాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నయన ఇదిగో ప్రభా యొక్క వాక్యాన్ని నేను ప్రకటించబోతుండగా తండ్రి నా స్వనీతిని స్వబుద్ధిని మీరు తొలగించి నా ప్రవర్తన అంతటి తండ్రి నీ అధికారానికి నేను లోపరుచుకుంటున్నాను ప్రభా నాయన నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఐ ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే అభ్యంతర పడడం గురించి కాబట్టి ఈ అభ్యంతర మనం చూస్తే బైబిల్లో ఒక ముగ్గురు గురించి అంటే ముగ్గురు సాక్ష్యాలుగా చూస్తే మనకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి చూడండి ఈరోజు మనం ఉంటున్న దినాలే దుర్దిన్నములు మన ప్రభు యొక్క రాకడ దినములో మనం ఉంటున్నాం కాబట్టి ఎటు చూసిన అలజడి ఎటు చూసిన ఆందోళన కలవరము భయము పిరిగితనము అవిశ్వాసము అపనమ్మకము చూడండి కాలంలో అలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు కలగవచ్చు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు కలగవచ్చు మనకి అనుకూలం లేకుండా ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ పిలిచిన నమ్మదగిన దేవుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ఆ తండ్రి మనల్ని పిలుచుకున్నాడు తన రక్తం మన పాపములు గడిగిండు మన పాపములన్నీ ఆ శిలువు మీద మ్రాన్ మీద మోసిండు ఆయన పొందిన గాయముల చేత మనం అందరం స్వస్థత పొందిన వాళ్ళమే కాబట్టి నశించిపోతున్న మనల్ని ఆయన ఒక లోక రక్షకుడుగా ఈ లోకానికి వెదకి వచ్చిండు పాపులమైన మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఆయన దేవుడయ్యుండి కూడా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా మార్చుకొని చూడండి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఆయన ఎంచుకోలేదు కానీ మనమందరం ఆయన రాజ్యానికి వారసులు కావాలా కాబట్టి మన దరిద్రతను బట్టి ఆయన దరిద్రుడయ్యి యశుక్రీస్తు ప్రభు తండ్రి మనల్ని ఐశ్వర్య అలా నువ్వు నేను రక్షింపబడినామనంటే అలా నువ్వు నేను ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డామంటే ఆయన రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా చేర్చబడ్డామంటే ఇందులో మనం అతిశయించడానికి మనలో ఏమీ లేదు ఆయన కృప ఎందుకంటే ఆయన కృప చేత రక్షించబడ్డాం ఎందుకంటే ఆయన ప్రయాసపడేండు ఎంతగానో మన పట్ల ఎన్నో బాధలు నిందలు హింసలు అవమానాలు కూడా మన ప్రభు పొందిండు చూడండి అంతగా మనల్ని విలువ ఆయన కొనుక్కున్నాడు కాబట్టి యశుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్న వాళ్ళందరూ చాలా విలువైన వాళ్ళు అన్నట్టు కాబట్టి లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఎందుకు అభ్యంతరపడతామంటే మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టే మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన ఉన్నప్పుడు సైతం కూడా ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించుకున్న దేవుడు ఈరోజు మన జీవితంలో కలిగే ఎన్నో సమస్యలు కావచ్చు భార్యభర్తల సమస్యలు కావచ్చు పిల్లల సమస్యలు కావచ్చు సేవా పరిచర్యల సమస్యలు కావచ్చు ఉద్యోగ స్థలంలో ఉండే సమస్యలు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా గాని ఏ సమస్య అయినా నువ్వు ఉన్నా కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా కానీ నీలో నాలో మనందరిలో ఏం కలగకూడదంటే అభ్యంతరం కలగకూడదు ఎవరి పట్ల దేవుని పట్ల ఈ అభ్యంతరం అనేది ఎప్పుడు కలుగుతుందంటే మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి చాలా మంది అంటారు దేవుడు అనేవాడు ఉంటే నా జీవితం ఇలా ఎందుకుంటది దేవుడు అనేవాడు ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను కాబట్టి ఇవి ఇలాంటివి ఎప్పుడు వస్తాయంటే మనము ఆశించింది అనుకొని జరగనప్పుడు లేదా మనము కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఇవి మన నోటిలో నుండి వస్తాయన్నట్టు ఎందుకంటే ఆ రీతిగా మనకు కలిగి ఉంటే మనలో దేవుని పట్ల కాబట్టి మతాయిసు వార్త పదకొండో అధ్యాయము ఐదో వచనంలో గృడ్డి చూపు పొందుచున్నారు కాబట్టి యేసు ప్రభు తండ్రి ఈ ఉన్నప్పుడు అయన ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన పరిచర్యలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన అనేక ప్రదేశాలు అనేక ప్రాంతాలు అనేక దేశాలు ఆయన తిరిగిండు నడిచిండు కాబట్టి ఆయన ఆయన పరిచర్యలో అగ్ని చిత్తము నెరవేర్చే విషయంలో చూడండి ఎంతో మంది రోగులు వ్యాధిగ్రస్తులు అందులో గుడి ఆయన కృప వల్ల ఆయన కనికరం వల్ల చూపు పొందినారు కుంటి వారు నడుచుచున్నారు కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది కాబట్టి చనిపోయిన లేపబడమనేది ఈ లోకానికి అది అసాధ్యం అన్నట్టు ఏ వ్యక్తి వాడు చదువుకున్నవాడైనా చదువుకోనుడు వా ధనవంతుడైనా దరిద్రుడైనా డాక్టర్ అయినా ఎవరైనా కానీ ఎంతటి జ్ఞాని అయినా సైంటిస్ట్ అయినా చనిపోయిన వాడిని లేపడము అది ఈ లోకానికి ఈ లోకంలో ఉన్న మనుషులకి అది అసాధ్యము కానీ మన ప్రభు అది సాధ్యం చేసిండు కాబట్టి ఆ నాయుననే గ్రామంలో ఒక పాడ మీద ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్లి విధవరాలు బహు దుఃఖపడుతుంటది భర్తలేడు ఉన్న ఒక్కడే కుమారుడు ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోయిండు కాబట్టి ఆ నాయున్ అనే గ్రామంకి ఆ యొక్క పొలి మేరలకి అక్కడికి వచ్చినప్పుడు మన ప్రభు అక్కడికి వస్తాడు ఆయనతో పాటు జన సమూహం ఉంటుంది ఆయనతో పాటు శిష్యులు ఉంటారు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ విధవరాలను చూసిండో ఆయన కనికిర పడ్డాడు కాబట్టి వెళ్ళి ఆమెతో చెప్పిండు దేవుడు అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పిండు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె తనకున్న కుమారుణ్ణి పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న ఆ తల్లిని ఎవరు చూసిండ్రు జీవం కలిగిన దేవుడు చూడండి మన ప్రభు అయిన ఏసయ్య ఆయన ఆమెను చూసినప్పుడు దుఃఖపడుతుంది మనోవేదంతో ఉంది వెళ్ళి దేవుడు ఆమెతో మాట్లాడుతుడు నువ్వు ఏడవద్దని చెప్పిండు వెళ్ళి ఆ పాడ ముట్టగా అతను లేచి నిలబడి అక్కడున్న జనులందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి యసు ప్రభుని మహిమపరిచండి ఎందుకంటే నువ్వు నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు ఈ లోకంలో నువ్వున్న పరిస్థితి నీకు అసాధ్యం అయ్యుండొచ్చేమో లేదా నాకు అసాధ్యం అయ్యుండొచ్చేమో ఎవరికైనా అసాధ్యం అయ్యుండొచ్చేమో నువ్వు నమ్మిన వాళ్ళు కావచ్చు నమ్మని వాళ్ళు కావచ్చు నీకున్న ధనం కావచ్చు ఏదైనా ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి సాధ్యం కాకపోవచ్చు కానీ యసు క్రీస్తు నమ్మితే సమస్తమును సాధ్యం చేయగలిగే దేవుడు కాబట్టి ఆయన చనిపోయిన వారిని లేపిండు కుంటి వారిని నడిచేలాగా చేసిండు గుడ్డి వారిని ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన దేవుడు చేసిండు కాబట్టి ఇవన్నీ చేసిన దేవుడు ఈరోజు నీ నా పట్ల చేయడా చేయలేడా ఎందుకు వాక్యంలో జీవించాలా ఎందుకు వాక్యంలో మనం బ్రతకాలంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు యశ్ ప్రభు చెప్పిన మాట శోధనలో ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధించినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే కదా నమ్ము మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు చెప్పండి మనం బ్రతకాలంటే దేవుని నోటి నుండి వచ్చే మాటలే కదా ఈ వాక్యాలు ఈ వాక్యం నీలో ఉంటే నువ్వు భయపడవన్నట్టు ఈ వాక్యము నీలో ఉంటే నీకేం కలగదంట అభ్యంతరం కలగదన్నట్టు వాక్యము నీలో ఉంటే నీకు అపనమ్మకం ఉండదన్నట్టు వాక్యం నీలో ఉంటే నీకు అవిశ్వాసం ఉండదన్నట్టు నువ్వు పిరికిదాని లాగనో పిరికి మనం భయపడం ఎందుకంటే వాక్యమే దేవుడు ఆయనని ఎక్కడున్నాడు నీలో ఉన్నాడు కాబట్టి నీలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు పాటు ఉన్నప్పుడు ఇక నీకు ఏది అసాధ్యం చెప్పు నువ్వు నమ్మితే సమస్తము నీకు సాధ్యమా కదా ఎందుకంటే వాక్యం మనుషుల్లో లేకపోతే మనుషుల్లో కలవరం వస్తుంది అన్నట్టు కాబట్టి మత్తాయి సువార్త పదకొండో అధ్యాయము ఆరో వచనము మరియు నా విషయమై ఈ మాట మనం స్పష్టంగా బాగా అర్థం చేసుకోవాలి నా విషయం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయమై అని అర్థం అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చను కాబట్టి ఎప్పుడు అభ్యంతరాలు వస్తాయి మనుషులకి ఎప్పుడు అవిశ్వాసం వస్తుంది మనుషులకి ఎప్పుడు పెరిగితనం వస్తుంది చెప్పండి మనకు సహజంగా ఎప్పుడు ఇవి కలుగుతాయి ఎందుకంటే దేవుడు ఈరోజు ఎందుకు మనతో మాట్లాడుతుంటే మనకి ఎప్పుడు అభ్యంతరం వస్తుందంటే ఎప్పుడు నీకు అవిశ్వాసం వస్తుందంటే ఎప్పుడు నీకు పెరిగితనం వస్తుందంటే నీలో దేవుని వాక్యం లేనప్పుడు అదే కదా రుజువు వాక్యం అయ్యున్న దేవుడు నీలో లేనప్పుడు నీకు భయమే వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండలేవన్నట్టు వాక్యం నీలో లేనప్పుడు నీకు నమ్మకం ఉండదు దేవుని పట్ల ఈ వాగ్దానాలు దేవుడు ఇచ్చింది నీకే కదా ఈ వాగ్దానాలు ఇచ్చింది ఎందుకు ఈ బైబిల్ ఇచ్చింది ఎందుకు ఇవన్నీ ఎందుకు దేవుడు భద్రపరిచి ఈరోజు నీకు నాకు తెలియజేస్తాడు దానికి తెలియజేయడానికి సువార్తికులని కాపర్లను పరిచారకులను ఉపదేశకులను అపోస్తులని ఎందుకు దేవుడు పెట్టిండు అంటే వాక్యము నీలో లేకపోతే నువ్వు యేసు ప్రభులో జీవించలేవు వాక్యము నీలో లేకపోతే నువ్వు నమ్మకంగా ఉండలేవు దేవుని పట్ల నువ్వు నమ్మకం పెట్టినా అటు ఇటుగా ఉంటదన్నట్టు అంటే జరుగుతుందా జరగదా ఇది అవుతదా అవదా ఈ సమస్య నా నుంచి ఉంటదా పోతదా అంటే ఇలాంటివి వస్తాయన్నట్టు అంటే మనం ఎప్పుడైతే వాక్యంలో లేకపోతే ఇవే మనలో కలుగుతాయి అన్నట్టు కాబట్టి అభ్యంతర పడనివాడు ఎందుకంటే కీర్తనాకారుడు చెప్తాడు యహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తాం ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటాం ఎందుకు దేవుని మీద ఆధారపడతాం ఎందుకంటే పరిచయ చేసే వాళ్ళందరూ ఆయన సహాయం లేనిది ఆయన సహకారం లేనిది ఎవరు ఏమి చేయలేరు ఒక మనిషి వల్ల తల వెంట్రుక కూడా రాలదు అందుకు పరిశుద్ధాత్ముడుగా ఆయన మనలో ఉన్నాడు అందుకు ఈ ఆదరణకర్త మనలో ఉండి మనల్ని బలపరుస్తుంటాడు ధైర్యపరుస్తుంటాడు చూడండి ఎందుకు అభ్యంతరాలు వస్తాయంటే దేవుని వాక్యం మనలో లేకపోవడం వల్ల నువ్వు విశ్వాసంలో బలపడకపోవడం వల్ల దేవుని వాక్యాలను నమ్మకపోవడం వల్ల దేవుని వాక్యం నీ హృదయం అనే పలకల మీద నువ్వు రాసుకోపోవడం వల్ల దేవుని వాక్యంలో నువ్వు ఉదక స్నానం చేయకపోవడం వల్ల ఉట్టి వింటే ఏమొస్తుంది ఇదేమన్నా కాలక్షేపం చేయడమా లేకపోతే ఇదేమన్నా ఎంటర్టైన్మెంట్ దేవుని మాటలంటే ఎంత దేవుడే కదా వాక్యం అంటే దేవుడు ఎందుకు మనకి మూడు సంవత్సరాల నుంచి ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా ఈ ఆన్లైన్ గ్రూప్ ద్వారా ఎన్ని వాక్యాలు దేవుడు మనకి బయలుపరిచేయండు ఎన్ని సత్యాలు దేవుడు తన దాసుల ద్వారా వాళ్ళు ఎవరైనా గాని ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మనతో మాట్లాడండి ఎన్న ప్రతి వాక్యం ఈరోజు నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకున్నావా రాసుకోకపోతే రేపటిదనం నువ్వు నిలబడలేవన్నట్టు నీకు వచ్చే శ్రమల్లోనో నీకు లేదా నువ్వు కలిగి ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్లోనో లేదా నువ్వు కలిగి ఉన్న వాటిలో నిలబడలేవన్నట్టు ఎవడైతే దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకొని భద్రపరుచుకుంటారు వాళ్ళే దేవునిలో జీవించగలరు వాళ్ళే ధైర్యంగా దేవుని పక్షాన నిలబడగలరు ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని ప్రార్థనలు చేసినా నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యం లేకపోతే నువ్వు వ్యర్థుడివే అన్నా ఒక కష్టం రాగాలను ఒక ఆపద రంగాలను ఒక శోధన రంగాలో ఒక శ్రమ రంగాలో దెబ్బతో నువ్వు పడిపోతావు ఎందుకంటే నీలో ఏం లేడు దేవుడు లేడు కాబట్టి కాబట్టి ఎవరుమైనా గాని మనలో అభ్యంతర పడొద్దు అందుకు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడంటే మనలో ఉన్నవాడు ఎవరు యశుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నవి ఏవి నిన్ను నన్ను ఎంత మాత్రం ఏం చేయగల ఏది నీ నీ పట్ల నా పట్ల మన ఎదుట నిలబడగలదు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాం నేను కూడా అంతే కదా కొన్ని విషయాల్లో కలవరము భయము అటు జరుగుతదా జరగదా ఇలా ఉంటే ఎట్లా ఆయన పక్షాన్ని ఉండగలుగుతాం రానున్న దినాలే భయంకరమైన దినాలు ఎప్పుడు ఎన్నడూ చూడని రీతిగా అలాంటి దినాలు మనం ఎదుర్కోబోతాం అలాంటి దినంలో యేసుక్రీస్తు పక్షాన ఉండాలంటే నువ్వు ఎంతగా వాక్యంలో బలపడిన కదా నువ్వు బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తే నీకు ఉరి శిక్ష అంటే సువార్త నువ్వు ప్రకటించగలుగుతావా అలాంటి కఠినమైన తీర్పులు వచ్చి కఠినమైన నియమాలు వచ్చి రూల్స్ వచ్చినప్పుడు నువ్వు పరిచర్య చేయగలవా చెప్పండి ఆ ప్రతిమను ఆ మైదానంలో పెట్టి ఆ బంగారు ప్రతిమను ఇది మొక్కని వాణ్ణి అగ్నిగుండంలో వెయ్యండి అనేది ఒక రూల్ ఒక శాసనం అన్నట్టు అందరూ మొక్కిండరు చుట్టుపక్కల ఉన్న దేశస్తులు అందరూ కానీ దేవుని పక్షాన ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు శద్రకు మెషకు అపేజ్ను వాళ్ళు ఏం చేసినారు మొక్కలేదు ఎందుకంటే పరలోకం అందే కానీ భూమి కిందే కానీ భూమి పైన కానీ దేన్ని ఆధారం చేసుకోవద్దన్నాడు పూజించొద్దన్నాడు సాగిల నమస్కారం చేయొద్దన్నాడు ఎవరు జీవం కలిగిన దేవుని ఆజ్ఞాది మేము దేవుని ఎందు భయం కలిగిన వాళ్ళం దేవుని ఎందు భక్తి కలిగిన వాళ్ళం ఆయన పక్షాన ఉన్న వాళ్ళము ఆయన మీద ఆధారపడి ఆశ్రయం చేసుకునే జీవించే మేము మా దేవునికి విరోధమైన ఏ పని మేము చెయ్యము అన్నది వాళ్ళ తీర్మానం కాబట్టి రాజు యొక్క శాసనాన్ని లెక్క చేయలేదు వాళ్ళు అప్పుడు రాజు ఏం తెచ్చుకున్నాడు కోపం తెచ్చుకున్నాడు ఎందుకంటే ఈ లోకంలో అతను రాజు కావచ్చు కానీ మన ప్రభు రాజులకే రాజు ఆయన ఈ లోకానికి ప్రభువుగా వచ్చేమో కానీ మన దేవుడు ప్రభువులకే ప్రభువు కదా కబట్టి ఆయన కోపం తెచ్చుకున్నాడు ఆ మండుతున్న అగ్నిగొండాన్ని ఏడంతలుగా చేసిండు వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగొండంలో వేసినా కానీ ఆ అగ్ని వాళ్ళని ఏమైనా చేయగలిగిందా చూడండి ఈరోజు నువ్వు నేను అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా మనకొచ్చే కుటుంబ సమస్యలో లేదా మన జీవితంలో వచ్చే చిన్న చిన్న వాటికే ఇలా మారకపోతే నువ్వు ఎట్లా ఏసు ప్రభుని నమ్ముకున్న ఏమన్నా అర్థం ఉందా నీ జీవితానికి ఏమన్నా ఏమన్నా అర్థం ఉందా పరమార్థం ఉందా చెప్పండి ఈరోజు క్రైస్తవులమైన మనము అలా ఉండాలంటే నువ్వు ఎంతగా దేవుని వాక్యంలో ఉండాల చూడండి కాబట్టే ఎవరము దేవుని పట్ల ఆయన విషయమై అభ్యంతర పడొద్దు కదా వాళ్ళు అభ్యంతర పడలేదు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం చేయమని తీర్మానం కానీ దేవుడు నమ్మదగిన వాడు కదా రక్షించకుండా ఎలా ఉంటాడు తన బిడ్డలను తనని ఆశ్రయించిన వాళ్ళను తన మీద నమ్మి ఆధారపడే వాళ్ళని ఎట్లా విడిచిపెట్టగలడు ఎహోవా జీవం కలిగిన దేవుడు ఆయన కాబట్టి వాళ్ళని రక్షించుకున్నాడా లేదా కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవేమో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నవేమో ఏదైనా కానీ నువ్వు నేను నమ్మిన దేవుడు పిలుచుకున్న దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు తన రక్తం పెట్టి విలో పెట్టి కొనుక్కున్న దేవుడు మనల్ని కాపాడగలడా విడిచిపెట్టగలడా అలాంటప్పుడు నువ్వు నేను ఎట్లా ఉండాలా కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద కూర్చుంటాడు కదా నాకు ఏది లేదన్నట్టు అంత ధీమాగా ఉండాలా అలా మనం ఉండగలుగుతున్నామా చూడండి నత్తైసు వార్త లూకాసు వార్త ఐదో అధ్యాయము ఒకటో వచ్చి అంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే సీమోన్ అనబడిన పేతులు రెండో వ్యక్తి బాప్తీసమిచ్చు యోహాను మూడో వ్యక్తి తోమా సీమోను పేతురు కూడా మీకు తెలుసు శిష్యుల్లో అపోస్తుల్లో కల్లా పెద్దవాడు మెయిన్ పర్సన్ ఆయననే కదా తర్వాత బాప్తీసమిచ్చు యోహాను కూడా తెలుసు మొదట మారు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించిన వాడు కదా ప్రభుకి మార్గాన్ని త్రోభను సరళం చేసిన వ్యక్తి మూడో వ్యక్తి తోమ పేతులు ఎలాగో ఆయన శిష్యుల్లో ఒకడో ఈ తోమ అనే వ్యక్తి కూడా వీళ్ళ ముగ్గురు గొప్ప సేవకులు కానీ వీళ్ళు కూడా యేసు ప్రభు పట్ల అభ్యంతర పడిన వాళ్ళు వాళ్ళకన్నా గొప్పవాళ్ళం ఏం కాదు కదా మనం వాళ్ళకన్నా అంత ఆత్మీయతలో ఎదిగిన కూడా కాదు కదా వాళ్ళకన్నా దేవునితో అంతగా సహవాసం కలిగి చూసిన కాదు కదా కాబట్టి వాళ్ళే అభ్యంతర దేవుని పట్ల రేపు నీ నా పరిస్థితి కూడా ఇలా ఉంటది అలా అభ్యంతర పడతావా అభ్యంతర పడకుండా ఉంటావా అన్నది దేవుడు ఈ రోజు మనకి మాట్లాడుతుంది చూడండి లోకా సువార్త ఐదో అధ్యాయము ఒకటో వచనంలో జన దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు అంటే యశుప్రభు సువార్త ప్రకటిస్తే ఒక గొప్ప సమూహం ఒక పెద్ద పండుగలు జరిగితే మొత్తం జనాలు ఎట్లా ఉంటారో ఏసుప్రభు ఉన్న స్థలం అంతా అట్లా ఉంటదన్నట్టు ఆ ప్రాంతం అంతా జనాలతో కిక్కిరిసిపోతుందన్నట్టు ఎందుకంటే ఆయన కడక వచ్చేవాళ్ళు నానా విధాలుగా ఉంటారు కదా రోగులు వస్తారు వాక్యం వినేవాళ్ళు వస్తారు అన్నట్టు ఈయన ఏం చెబుతుండ అని ఆయనని శోధించడానికి పరిశీలించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు నానా విధములుగా నానా రకాలుగా మనుషులు ఉన్నారు అక్కడ చూడండి ఆయన వాక్యం ప్రకటిస్తే చూడండి ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరతు సరస్సు తీరమున నిలిచి లూకాసు వార్త ఐదో అధ్యాయము రెండో వచనంలో ఆ సరస్సు తీరమునున్న రెండు దోనెలను చూచను కాబట్టి వాక్యం ప్రకటిస్తుండే దేవుడు జనాలందరూ వింటున్నారు కాబట్టి ఆయన మీద పడుతున్నారు అప్పుడు ఆయన తీరాన నిలిచి ఆ తీరాన నిలిచినప్పుడు దేవునికి ఏం కనబడుతున్నాయంట రెండు దోణలను చూచండు దేవుడు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి వల ఎప్పుడు కడుగుతారు ప్రయాసపడి అయిపోయి అంతా అయిపోయినాక శుభ్రంగా కడిగి మళ్ళా రేపటి దినానికి పెట్టుకుంటారు అన్నట్టు కాబట్టి యేసుప్రభుకి జాలర్లు ఏం చేస్తున్నారు వలలు కడుక్కుంటున్నారు రెండు దోనెలు చూసిన తర్వాత లుకాసు వార్త ఐదో అధ్యాయము మూడో వచనంలో ఆయన ఆ దోనెల్లో సీమోనుదైన ఒక దోనె ఎక్కి కాబట్టి సీమోన్ అంటే ఇక్కడ పేతురు ఆ రెండు దోనలు చూచిన దాంట్లో ఒక దోన ఇది పేతురిది ఆ దోణ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చోండి దోణిలో నుండి జన సమూహములకు కాబట్టి సీమో పేతురు యొక్క దోనె మన ప్రభు ఎక్కిండు తనకు చెప్తుడు కొంచెం త్రోయి అని చెప్పి తర్వాత ఆ దోణిలోనే కూర్చోండి మరలా దేవుడు ఏం చేస్తుండ అక్కడ వాక్యాన్ని ఉపదేశిస్తుండ అంటే జనులకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు లుక సువార్త ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన బోధించుట చాలిన తరువాత ఇప్పుడేమైపోయింది సువార్త ప్రకటించడము ఆయన ఉపదేశించడము ఆయన బోధించడము అయిపోయిన తరువాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా అంటే ఇప్పుడు పేతురు మన ప్రభు పట్ల ఇక్కడ సంభాషణ జరుగుతుందన్నట్టు మన ప్రభు ఏం చెప్తాడు నువ్వు లోతుకు నడిపించు నువ్వు లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా ఇప్పుడు సీమోను పేతురు మన ప్రభుతో మాట్లాడుతుడు సీమోను ఏలినవాడా రాత్రంతయ్యూ మేము ప్రయాస గాని మాకేమీ దొరకలేదు చూడండి దేవుడు ఏం చెప్పిండు నువ్వు ధోని లోతుకు తీసుకెళ్ళి వల వేయమన్నప్పుడు పేతులు ఏం చేయాల ఆయన చెప్పిన మాట విని వెంటనే ఏం చేయాలా ఆ ధోని లోతుగా నడిపించి ఆయన చెప్పినట్టు చేయాల కానీ పేతు ఏం చేస్తాడు బదులుగా దేవుడికి తెలియదా సర్వాధికారి దేవుడు కదా సర్వయుగములలో సజీవుడైన దేవుడు కదా అల్పా ఉమ్మేగా దేవుడు కదా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు కదా కాబట్టి వీళ్ళు రాత్రంతా ప్రయాసపడింది ఆయనకు తెలియదా కాబట్టి పేదలు చెబుతుడు ఆయనకి వివేచన లేనట్టు ఈయనకి వివేచన ఆయనకే వివేచన చెప్తున్నాడు ఒకసారి మనం కూడా మన జీవితాల్లో అట్లనే మనం కూడా అట్లనే ఉంటాం అన్నట్టు ఆయన చెప్పింది ఏదో అది చేయమంటే పొంతన లేనట్టు మాట్లాడతాం మోస కూడా అట్లానే చేస్తాడు ను వెళ్ళి సువార్త అంటే నేను నోటి మాంద్యం గలవాడను నేను పోతే వినను నువ్వు నోటి మాంద్యం గలవాడవో కాదో దేవుడికి తెలియదా ఇరిమియా దగ్గరకు వచ్చి నిన్ను జనములకు ప్రవక్తగా పెట్టినంటే తను కూడా నేను బాలుడనని చదువుతాడు దేవుడికి తెలియదా నువ్వు బాలుడవని సమూహ దగ్గరకు వచ్చినప్పుడు కూడా తను కూడా అట్లనే చదువుతాడు నేను బాలుడనని నువ్వు బాలుడవని తెలియకుండానే నేను నిన్ను జనములకు ప్రవక్తగా చెప్పినానని దేవుడు చెప్తాడా సేమ్ పేత్ర కూడా ఇదే జరుగుతుందన్నట్టు ఆయనకి తెలియకుండానే నువ్వు లోతుకు నడిపించి వాళ్ళ వేయమని చెప్తాడా అప్పుడు పేత్ర ఏమంటాడు సీమోను వెళ్ళినవాడాని మేము రాత్రంతా ప్రాయాసడితమి కానీ మాకేమీ దొరకలేదు అయినను అంటే అభ్యంతరం అన్నట్టు ఇంతగా రాత్రంతా ప్రయాస పడి చివరికి ఏమి చేయలేక మా వలలోకి ఏమీ కాలేదని మేము కడుక్కుంటుంటే నువ్వేం చెప్తున్నావు లోతుకు నడిపించి వలవై మంది కాని కానీ పేదరేమంటుండు వెంటనే ఆయన చెప్పి నిమ్మడే పని తర్వాత మరల అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి ఈ ఆత్మీ సత్యం మనం కూడా తెలుసుకోవాలా పరిచర్యలో ఏదైనా చేపలంటే ఆత్మీయంగా మనుషులకు సాదృశ్యం కదా ఇది పట్టాలంటే ముందును నువ్వు దేవుని మాట వినడం నేర్చుకోవాల అది చేయకుండా ఎన్ని చేస్తే ఎట్లా వస్తుంది ఏదైనా కానీ నేను ఎంత చేసినా కాంది ఇప్పుడు అవతద అంటారు కొంతమంది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు గొప్ప దేవుడు కదా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా సమస్తము సాధ్యమే కదా ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నోటి మాటతోటి తోటి చూడండి ఎప్పుడైతే దేవుడు చెప్పినప్పుడు పేతరు మొదట ఏం చేసిండు కొంత అభ్యంతరం కలిగినా కానీ మరలా ఏం చేస్తాడు ఆయన మాట చొప్పున వల వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట విస్తారమైన చేపలు అంటే ఊహించలేదు అంత ఆశ్చర్యకరంగా అక్కడ చేపల అందుకే యేసుప్రభు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అన్నట్టు ఆయన చేసేది ఏదైనా అద్భుతంగా ఉంటది ఆశ్చర్యకరంగా ఉంటది చూడండి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా అంటే వలలు కూడా ఆ వలలో ఎంత సామర్థ్యం ఉంటాయో అంత సామర్థ్యం కన్నా ఎక్కువ ఉంటే దాని సామర్థ్యం లేదు కాబట్టి వల చినిగిపోతుంది అంటే అంత బహు ఏం దొరికినాయి అక్కడ చేపలు దొరికినాయి అన్నట్టు చూడండి వారు వేరక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవల్నని వారికి సన్యలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి ఈ మాట ఈరోజు నువ్వు నేను కూడా గ్రహించుకుంటే మన జీవితాలకు ఒక మేలన్నట్టు పేతురు అంటుండే లోకాసు వార్త అధ్యాయం ఎనిమిదో వచనంలో సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిల ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడునని చెప్పాను ఎందుకు పేతుల్లో నేను పాపాత్ముడు అని చెప్పాడు ఎందుకంటే అభ్యంతర పడ్డాడు కాబట్టి అభ్యంతర పడితే ఖచ్చితంగా అవిశ్వాసం వస్తుందన్నట్టు అపనమ్మకమే వస్తుందన్నట్టు ఎందుకు పేతుల్లో అంత పశ్చాత్తాపకం కలిగిందంటే ప్రభువా నేను సముద్రంలో వలలు వేసినప్పుడు నువ్వు నన్ను పిలిచినావు నేను నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తాను నన్ను వెంబడించమన్నావు నేను నిన్ను వెంబడించినాను నీతో పాటు నేను కూడా నడిచినా ను చేసే ప్రతి కార్యం అది కుంటి వారినైనా గుడ్డి వారినైనా మూగవారినైనా పక్షవాయువు గల వారినైనా కుష్టి నా ఎదుట నువ్వు బాగు చేయడము వాళ్ళని స్వస్థపరచడము ను చేసే ప్రతి కార్యము నా కన్నులారా చూచిన నేను నువు లోతుగా వలవేయమన్నప్పుడు నేనేం చేస్తున్నాను ప్రభ సందేహపడ్డా అభ్యంతర పడ్డా కాబట్టి నేను ఎవరిని పాపాత్ముని అన్నట్టు ఇతరులో ఆ పశ్చాత్తాపం కలిగింది తను చేసిన పనిని బట్టి ఈరోజు నీ జీవితానికి పశ్చాత్తాపం కలుగుతుందా ఈరోజు నువ్వు పశ్చాత్తాప పడుతున్నావా అయన మాట వినకపోతే మనలో పశ్చాత్తాపం రావాలా అప్పుడు వస్తుంది మనలో రక్షణార్థమైన మారు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగితేనే రక్షణార్థమైన మారు మనసు వస్తుంది అన్నట్టు ఎందుకంటే ఆయన పట్ల నేనేం చేసినాను సందేహపడి తిని ఆయనని నేను నమ్మకపోతుని నా కలిగి ఉన్న పరిస్థితుల్లో నేనేం చేసినాను భయపడి తిని అవిశ్వాసము గణపరిచితిని నేను ధైర్యం లేకుండా ఉండకపోతిని నేను ఇంతకాలం దేవుని వాక్యం విని ఏమయింది నా విశ్వాసం ఈ పరీక్షల్లో పోయిందన్నట్టు ఇప్పుడు నేను ఎవరిని పాపాత్ముని కదా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే నువ్వు బాగానే ఉంటావు కదా పేతుల్లో అది కలిగిందన్నట్టు కాబట్టి పేతురు అది చూచి ఎంది ఆ వలలు అంతగా పగిలిపోయేలాగా రెండు దోనలు నిండేలాగా అంత విస్తారంగా చేపలు పడ్డాయి అది చూసిన పేతురికి పశ్చాత్తాపం కలిగింది తన హృదయంలో మారుమనసు కలిగింది దేవుని పట్ల నేను ఎందుకు సందేహపడి తిని ఎందుకు ఆయన మాట చెప్పినప్పుడు నేను అభ్యంతర ఎందుకు బదులుగా మేము రాత్రంతా ప్రయాసపడితేమే అని నేను ఆయనతో అన్నానని పేతుల్లో పాపాత్ముని ప్రవ ఎందుకంటే నాలాంటి అభ్యంతర పడేవాడు నాలాగా సందేహ పిరికివాడు అవిశ్వాసి అపనమ్మకం కలిగిన వాడు నీ సేవకుడుగా ఎలా పనికొస్తాడు నువ్వు ఎలాంటి దేవుడవు ఈరోజు నువ్వెలా ఉన్నావు ఏ గ్రహించుకున్నావా ఈరోజు మనం అలా గ్రహించుకోగలుగుతున్నావా యశప్రభు ఎలాంటి దేవుడు లోకాన్ని జయించిన ఈరోజు నువ్వు నేను ఎలా ఉండాలా లోకాన్ని జయించే వారిలాగా ఉంటేనే కదా ఆయనని వెంబడించింది దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటది నీ దేవుడు నా దేవుడు ఎలాంటి దేవుడు చూడండి కాబట్టి మన దేవుడు సమస్తమును చేయగలడు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పిండా లేదా ఏసుప్రభు నువ్వు గొప్ప కార్యాలు చేయినంత తర్వాత విషయం నీ కలిగి ఉన్న పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉండలేకపోతుంటివి నిలకడగా దేవుని పట్ల ఉండలేకపోతుంటమి ఏమో జరుగుతుందన్న కలవరం ఏదో జరుగుతుందన్న భయం ఏదో అవుతుందన్న పిరిగితనం ఏదో అవుతుందన్న అవిశ్వాసం అపనమ్మకం ఇలా ఉంటే ఎట్లా యేసుప్రభు నీతిని నెరవేర్చగలిగిన వాళ్ళం అవుతాం ఎట్లా దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళం ఎట్లా దేవుడి పక్షాన నిలబడేగలిగిన వాళ్ళం ఎట్లా దేవుణ్ణి మహిమ పరిచే వాళ్ళం అవుతాం ఈరోజన్నా మనం గ్రహించగలుగుతున్నామా ఈరోజన్నా అట్లా వివేచించగలుగుతున్నామా ఈరోజన్నా ఎలాంటి విశ్వాసం నాకుందా చిన్న సమస్యకి చిన్నదానికే మనం ఏదో గాబరా గాబరా అయిపోతున్నాం కదా సమాధానం ఉండదు నిద్ర ఉండదు మనసుకు నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు కన్నుల్లో ముఖంలో సంతోషం ఉండదు ఈరోజు ఎంతమంది లేరు ఎందుకంటే మర్చిపోయినారు దేవుణ్ణి వాళ్ళు అనుకోవచ్చు నేను ప్రార్థనలో ఉన్నాను కదా అంటే అది ఏం ప్రార్థన దేవుణ్ణి నమ్మని ప్రార్థన అది ఏం ప్రార్థన అది ఏం భక్తి అది ఏం విశ్వాసం ఇది ఎప్పుడన్నా అట్లా గ్రహించుకోగలుగుతున్నామా ను పిరికివాడిగా ఉంటూ అవిశ్వాసిగా ఉంటూ అపనమ్మకంగా ఉంటూ అవిధేయతలో ఉంటూ అపవిత్రతలో ఉంటూ ను దేవుళ్ళలో ఉంటూ ప్రార్థన చేస్తే ఏం లాభం ఎవరికి ప్రయోజనం ఎవరికి అది మేలు ఎవరికి అది క్షేమం ఈరోజన్నా అట్లా మనం ఆలోచించగలుగుతున్నామా నీ విశ్వాసం నిన్నేం చేయగలుగుతుంది నీ విశ్వాసము నిన్ను ఉన్న పరిస్థితుల్లో ధైర్యపరచాలా నీ విశ్వాసం నువ్వు ఉన్న పరిస్థితుల్లో బలపరచాలా నీ విశ్వాసమే నీ ఉన్న అన్ని స్థితుల్లో నుంచి ఓడించి జయించాలే తప్ప నీ విశ్వాసం ఏమైపోతుంది నాకేమవుతుంది నా జీవితానికి ఏమవుతుంది నా పిల్లలకి ఏమవుతుంది నా భార్యకి ఏమవుతుంది నా భర్త అది ఇది అని చెప్పుకుంటున్నాం కదా చూడండి ఈ పేతురు ఎప్పుడైతే అది చూచిండో పేతురు వెంటనే మోకాళ్ళు ఎదుట చూడండి ఎందుకు సాగిలు తగ్గించుకోవడం అన్నట్టు మనుషుల దగ్గర తగ్గించుకుంటే ఏం లేదు దేవుని దగ్గర తగ్గించుకోవాలా అవును ప్రభు నేను నా ఎదుట బ్రదర్ చూడకపోవచ్చు సిస్టర్ చూడకపోవచ్చు లేదా భర్త చూడకపోవచ్చు ఈ లోకంలో ఎవరు నన్ను చూడకపోవచ్చు నా హృదయంలో ఏముందా కలవరం ఉందా భయం ఉందా కానీ నువ్వు చూస్తావు కదా ప్రభు కాబట్టి నేను పిరికివాణ్ణి నేను అవిశ్వాసినే అపనమ్మకాన్ని నాకు శక్తి లేదు కానీ నీ సహాయం కావాలా ప్రభు నా శ్రమంలో నేను యహోవాకు మొరపెడితే ఆయన నాకు తోడై ఉన్నాడని చెప్తాడు దావీది అట్లా ప్రార్థన చేయాలి కదా దేవుని సహాయాన్ని అడగాలి కదా చూడండి అప్పుడు పేతులు అంటుండే దేవుడు ఏలయనగా వారు పట్టిన చేపల రాచికి అతడును అతనితో కూడనున్న విస్మయం ఉందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జపదయ కుమారులకు యాకోబు యోహోను చూడండి అందుకు ఏసు భయపడకుము ఇది బాగా నేర్చుకోవాల భయం ఈరోజు ఎంటైర్ క్రిస్టియన్ లో ఉన్న ఇదే భయం ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది నాకు ఏదో అవుతది కానీ నీ దేవుడు నా దేవుడు భయపడేవాడ పరాక్రమశాల మన దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు ఆయన గుణం ఎలాంటిది రోషం కలిగిన దేవుడు పౌరుషం గల దేవుడు రౌద్రం కలిగిన దేవుడు నీ ఎదుట పాతాల లోకపు ద్వారాలు కూడా నిలవలేవని దేవుడు మనకు చెబితే పాతాల లోకపు ద్వారాలు ఈ లోక శక్తుల తర్వాత చిన్న చిన్న వాటికి కూడా మనం భయపడిపోతున్నాం ఎందుకంటే నమ్మిక మాత్రం ఉంచలేకపోతున్నాం అది రీజన్ నమ్మకం పెడుతున్నాం మంచిదే కానీ నమ్మిక నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు దేవుడు అది చేయలేకపోతున్నాం అది ఉంచిన వాడైతే వరకు ఉంటాడన్నట్టు ఇంకొక పది నిమిషాలకి నేను చనిపోతానన్నా నాకేం కాదు అన్నట్టు ధీమాగా మనం ఎలా ఉండగలుగుతున్నాం అలాంటి విశ్వాసం ఎక్కడ మనలో కనపడుతుంది చూడండి అందుకు ఏసు భయపడకము ఈ మాట యేసు ప్రభు అందరికీ చెప్తున్నాడు ఆయనను నమ్మిన వాళ్ళకి ఆయన మీద ఆధారపడే వాళ్ళకి ఆయనని ఆశ్రయించే వాళ్ళకి ఎందుకంటే నేను నమ్మదగిన వాడను నేను నమ్మదగిన దేవుడను మేము పట్ల ఎప్పుడు నేను విడవను ఎడబాయను ఎందుకంటే నా కన్నులు ఎప్పుడు ఇస్రాయేలులను కాపాడే దేవుడు ఎప్పుడు కొనుకడంట నిద్రపోడంట నువ్వు నేనేమో కునుకుతున్నాం నిద్రపోతున్నాం లోకం అనే ఉంటున్నాం కానీ ఆయన లేడు ఆయన అలా ఉండబట్టే ఈరోజు నువ్వు నేను బాగానే ఉన్నా లేకపోతే ఒక్క అవకాశం ఇస్తే దుష్టుడికి మనల్ని మనల్ని ఏం చేయగలుగుతాడు అలా చేయగలుగుతాడు చూడండి కాబట్టి ఏసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుబాడవై ఉని సీమోనుతో చెప్పను దేవుడు పిలుపు పేతురు పట్ల ఏం మారలా పేతులు అంటుండే ప్రభు నీ ఎదుట నేను సాగిల పడి ప్రభువా నేను పాపాత్ముడిని ప్రభు అంటే అవునయ్యా పాపాత్ముడివి నీ పాపాలు క్షమించినానలా నువ్వు మనుషులను పట్టే జాలరుగానే ఉంటావు నా ప్రణాళిక నా ఉద్దేశము నీ పట్ల నా చిత్తము అదే కాబట్టి మనుషులను పట్టే జాలరుగా చేస్తానని దేవుడు వాక్యం ఇచ్చిండు కాబట్టి పేతురు వాక్యం ప్రకటిస్తే ఇంచుమించు రెండు వేల మంది మూడు వేల మంది రక్షించబడ్డరు అంటే రక్షణలోకి వచ్చినవన్నీ చేపలే కదా మనుషులతో పోల్చిండి కదా అది అక్కడ జరిగిందన్నట్టు పేతురు జీవితంలో నెరవేర్చబడిందన్నట్టు ఇదే పేతురు చూడండి మత్తాయి సువార్త పదకొండో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదో రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచొచ్చు వారి యొద్ధకు వచ్చాను ఎవరు అంటే యేసుక్రైస్తు ప్రభు రాత్రి నాలుగవ జామున అంటే తెల్లవారే ఆ సమయాన వచ్చిండు అంటే అప్పుడు వరకు శిష్యులతో పాటు దేవుడు లేడన్నట్టు అప్పుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు చూడండి శిష్యులు ఆయన సముద్రం మీద నడుచుట చూచి తొందరపడి ఎందుకు ఇదే కదా తొందరపడుతున్నాం మనం ఎందుకు తొందరపడాల నువ్వు మన దావీదు భక్తుడు అంటాడు కదా నా ప్రాణమా వ్యహోవాను సన్నతించుము నా అంతరంగం ఉన్న సమస్తమ యుహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము అంటే దాని అర్థం ఏంది తొందర పడితే దేవుని మీద నమ్మకం పెట్టలేవు విశ్వాసం పెట్టలేవు నిరీక్షణతో ఉండలేవు ధైర్యంగా ఉండలేవు అసలు ఆయననే నువ్వు నమ్ముకోలేవు విడిచిపెట్టి ఎస్ ప్రభుని నమ్ముకుంటే ఏం జరిగిందంటే ఇక నీ విశ్వాసం ఎక్కడుంటది నీ రక్షణ పొందిన వాడివ రక్షణ పొంద ఎవరైనా కానీ ఎస్ ఏం చేసింది నా పట్ల దేవుడు ఉంటే నా పట్ల ఎందుకు ఉంటుందంటే పోయా నీ విశ్వాసం నీ రక్షణ పోయే నీ పిలుపు పోయే అన్నీ పోయా అన్నట్టు కాబట్టి మనం జాగ్రత్త తొందర పడొద్దు నువ్వు చూసే పరిస్థితులు ఏవైనా కానీ నువ్వు తొందర పడొద్దు తొందర పడ్డావంటే పడిపోయినవన్నట్టు అనట్టు అర్థం కాబట్టి ఈ శిష్యులు కూడా తొందరపడి కాబట్టి దావీదు తన ప్రాణాన్ని ఏం చేస్తుండోడు కంట్రోల్ చేస్తుండు నిన్ను నువ్వు కూడా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలా ఎట్లా దేవుని వాక్యం ద్వారానే దేనికి భయపడాలా ఈరోజు ఉన్న పరిస్థితి శ్రమ ఈ రోజు ఉందేమో దాని ముందు ఏం చేసిండో దేవుడు గుర్తు నీకు నీ జీవితంలో ఏం చేసిండో గుర్తు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు రేపటి నుంచి భయపడవన్నట్టు ఒక్కసారి ఆలోచన చేయి నీ లైఫ్ అంతా దేవుడు నీ పట్ల చేసింది రేపటి దినం నాకేమవుతుందన్న దిగులు భయం నీకు ఉండదు ఎందుకంటే మర్చిపోతున్నాం కృతజ్ఞత లేని వాళ్ళం కదా మనం క్రైస్తవులంటేనే కృతజ్ఞత లేని వాళ్ళు అన్నట్టు కృతజ్ఞత భావం ఉన్నవాడు ఎవడు తొందరపాటు కృతజ్ఞత భావం ఉన్నవాడు ఎవడు భయపాటు ఎందుకంటే ఈరోజు శ్రమ నీకు పెద్దదే కావచ్చు కానీ ఎన్నో శ్రమల నుంచి ఎన్నో ఆపదల నుంచి ఎన్నో అపాయాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు నిన్ను కాపాడిండు ప్రభు అదే దేవుడు ఇక మీదట కాపాడతాడా కాపాడడా అలా కాపాడతాడనే నమ్మకము విశ్వాసము ధైర్యం ఉన్నదానివైతే నువ్వు తొందరపడవు అలాంటి విశ్వాసం ఉన్న భయపడరు నాకేమవుతుందా నా భర్తకు ఏమవుతుందా నా పిల్లలకి ఉద్యోగానికి ఏమవుతుందా జీవితంలో ఏమవుతుందా అలాంటి లేదు కాబట్టి భయపడుతున్నాం అన్నట్టు కాబట్టి ఇదిను నువ్వు గ్రహించుకోవాలా తొందర పడొద్దు నువ్వు తొందర పడితే భయపడతావు తర్వాత పెరిగితనం తర్వాత అవిశ్వాసం తర్వాత అపనమ్మకం తర్వాత అవిధేయత ఆటోమేటిక్గా అపవిత్రత వాడు తర్వాత అదే కదా ఎప్పుడైతే విధేయత పోయి అవిధేయత వచ్చిందో ఈ ఆత్మలన్నీ వచ్చి నీలో కూర్చుంటాయి అపవిత్రత అన్నట్టు కాబట్టి తొందర దేవుడు వీళ్ళు కూడా సముద్రం మీద నడిచేది చూడండి వీళ్ళు ఎందుకు తొందరపడ్డారు భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి సముద్రం మీద నడిచి వస్తుంటే ఏదో భూతమని అది ఏంది భూతమ మనిష ఏందని చూసే వివేచన కూడా లేదన్నట్టు ఈరోజు కూడా క్రైస్తవులకి ఇది తెలియదు ఇది ఎందుకు వచ్చింది ఇది ఏంది దీని మూలం ఏంది దీని కారణం ఏంది ఇది ఎందుకు అనేది చేయకుండా భయపడుతున్నారు సమస్యను పెద్ద అర్థంలో భూతం చూస్తున్నారు దేవుణ్ణి మాత్రమేమో కంటికి దగ్గర పెట్టుకున్నా కూడా కనపడినంత దగ్గర చూస్తున్నారు సమస్యలను పెద్ద అర్థంలో పెట్టుకొని చూస్తున్నారు అదే పెద్ద అర్థం దేవుణ్ణి పెట్టుకొని చూడమంటే మాత్రం చూడరు కాబట్టి ఆ మనిషి ఏంది దయ్యమా భూతమా అది ముందుగానే తొందరపడి అది భూతమని వీళ్ళకి వీళ్ళే ఆలోచించుకొని భయపడి కేకలు వేస్తున్నారు చూడండి అప్పుడు వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొని ఎందుకు దావీదు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం అందున్న సమస్తమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమంటే నీ ధైర్యం ఎవరు యేసు ప్రభు కదా చెప్పిన మాట కూడా అదే కదా ఈ లోకంలో మీకు శ్రమగలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు ధైర్యం లేకపోతే పిరికితనమే కదా పిరికితనం వచ్చిందంటే భయం వస్తుంది భయంతో పాటు అవిశ్వాసం వస్తుంది అపనమ్మకం నమ్మకం ఎక్కడుంటుంది దేవుని పట్ల అవిశ్వాసం ఉన్నప్పుడు నమ్మకం లేనప్పుడు నీకు నిరీక్షణ ఉండదు కాబట్టి అవిధేయత వస్తుంది అన్నట్టు దేవుణ్ణి దూషించి వెళ్ళిపోతారన్నట్టు ఎస్ ప్రభు నాకేం చేశాడు యశు ప్రభుని నమ్ముకుంటే నాకేమైంది ఇంత జరుగుతుంటే దేవుడు అనేవాడు ఉంటే ఇట చూస్తాడా ఇట మాట్లాడతారన్నట్టు నువ్వు నేను మాట్లాడితే నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు కదా నువ్వు అభ్యంతర పడితే పోగొట్టుకుంటావు అన్నట్టు ఆ ధన్యత కాబట్టి చూడండి వేసుప్రభు చదువుతుంది వెంటనే ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా కాబట్టి ఈరోజు మనం కూడా అంతే కదా మన జీవితం ఒక పడవ ప్రయాణం లాంటిది అన్నట్టు మనకంటూ ఒక యాత్ర ఉంది కదా ఒక గమ్యం ఉంది కదా ఈ గమ్యంలో ఈ యాత్రలో ఈ పడవ ప్రయాణంలో ఆ నావలో ఉంటే నీకు ఎన్నో వస్తుంటాయి కదా సముద్రం అంటే ఈ లోకానికి సాదృశ్యం కదా ఈ లోకంలో ఉన్నంత కాడికి ఎన్నో గాలులు వస్తుంటాయి తుఫాన్లు వస్తుంటాయి ఎన్నో వస్తుంటాయి ప్రయాణం అంతా స్టార్ట్ అయిన కానించి ఎండ్ అయిన దాకా ఒకలాగానే ఉండదు కదా ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ పోవాలంటే రోడ్డు అంతా ఒకలాగా ఎక్కడుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్డు అంతా ఎక్కడ ఒకలాగా ఉంది కొన్ని ఒక దేశాన్నించి ఒక దేశానికి పోవడానికి ఎట్లా ఉంది లేదు కదా ఒక చోట రోడ్డు బాగుంటుంది ఒక చోట రోడ్డు గుంటలు ఉంటుంది అయినా మన గమ్యానికి చేరుకుంటున్నామా లేదా ఓపికతో ఓర్పుతో ఎట్టకట్ట పోవాలని పోతున్నామా లేదా ఈ యాత్ర కూడా అలాంటిదే కదా కొంత బాగానే ఉంటుంది కొంత బాగుంటుంది బాగున్నప్పుడు సంతోషంగా ఉండి బాగలేనప్పుడు తొందరపడితే కాదు కదా విధానం మధ్యలోనే ఆగిపోతావు అన్నట్టు ముందుకు పోక కాబట్టి యేసు ప్రభు చెప్తుండు వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్ వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఎప్పుడైతే భూతమని కేకలు వేసి భయంతో ఉన్న వీళ్ళు ఏసు ప్రభు వెంటనే నేనే ఆయనని ధైర్యంగా ఉండండి భయపడొద్దన్నప్పుడు శిష్యులకు అప్పటి వరకున్న భయం పోయిందన్నట్టు ఇప్పుడు ధైర్యం కలిగింది ఈ ధైర్యం కలిగిన పేతురేమంటాడు నువ్వెట్లయితే నీళ్ళ మీద నడిచినవో అలానే నేను పడవలో నుంచి దిగి నీ దగ్గరికి నడవడానికి తెలవిమ్మని అడిగేడు అప్పుడు దేవుడికి ఇష్టమే కదా కాబట్టి ఈ ఆయన రమ్మనగానే ఎందుకంటే ఆశ ఆశగల వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు పేదరికి ఆశ దేవుడు ఏం చేస్తున్నాడు తృప్తి పరుస్తున్నాడు చూడండి అప్పుడు దేవుడు ఏమంటాడు రమ్మనగానే పేతులు ఏం చేసిండు దోనె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని చూడండి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించమని కేకలు వేసిండు మొదట భయమేమో భూతము సముద్రం మీద నడుచుకుంటూ మా వద్దకు వస్తుందన్న భయంతో తొందరపాడి కేకలు వేసిండు భయపడి దేవుడు చెప్పిండు వెంటనే నేనే అన్నప్పుడు ధైర్యం వచ్చింది నేనే అన్నప్పుడు నేను మీతో ఉన్నప్పుడు మీకు ధైర్యం ఉన్నప్పుడు మరల పేతులు సముద్రం మీద నడుస్తుంటే మరల గాలి తుఫాను స్టార్ట్ అయింది అప్పుడు గాలిని చూచి భయపడి అంటే ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే నీ ఎదుట యేసుప్రభు ఉంటే ఆయననే గురిగా ఉంటే నువ్వు బాగానే యేసుప్రభుని చేరుకుంటావు ఎప్పుడైతే యేసుప్రభు పట్ల ఉన్న నీ కనుచూపు పక్క ద్రోవ పట్టిందనుకో పక్క ద్రోవ అంటే ఏసుప్రభుని సేపు అంతే కదా సముద్రం మీద మనిషి ఎట్లా నడవగలడు అది అసాధ్యం అన్నట్టు పేతురు కాశగలిగింది ప్రభు రమ్మన్నాడు నేను ఏం ఆలోచించలేదు నమ్మిండు నడవగలిగిండు సాధ్యమైంది ఎప్పుడైతే యేసుప్రభుని చూసినంతసేపు బాగానే నడుస్తున్నాడు బాగానే ప్రయాణంగా ఉంది పరిస్థితి ఎప్పుడైతే వెంటనే గాలి తుఫాన్ వచ్చి దేవుడి మీద చూపు ఆ గాలి తుఫాను మీద పడిందో ఏమైపోయిండు పేతరు మునిగిపోయిండి అన్నట్టు అంటే ఈరోజు నువ్వు నేను అంతే మనకొచ్చే కష్టాల్లో కానీ శ్రమల్లో కానీ ఆపదల్లో కానీ అపాయాల్లో కానీ రోగాల్లో కానీ ఏదైనా కానీ అందుకు హెబ్రి పత్రికలో పౌలు బాగా చదువుతాడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడనైనా ఏసువైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో ఓర్పుతో పరిగెత్తదము అన్నాడు ఏసుప్రభు వైపు చూడకుండా నడిచేవాడు ఎవడైనా పడిపోతాడు మనుషులను వెంబడించేవాడు ఎవడైనా పడిపోతాడు ఎందుకంటే ఏసుప్రభు విశ్వాసానికి కరత జీవం కలిగిన దేవుడు కదా అలాంటి నమ్మకము నీలో ఉంటే నువ్వు యేసుప్రభును చూస్తే ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న సమస్య అది ఎలాంటిదైనా నీకు అసాధ్యం అయ్యుండొచ్చేమో ఈ రోజు నుంచి నువ్వు యేసుప్రభు వైపు చూసి నడవడం నేర్చుకో యేసుప్రభు వైపు చూసి నడవడం అంటే నిజంగా యేసుప్రభుని ఎదుట ఉండడని కాదు అర్థం వాక్యం వాగ్దానాలు వీటిని నమ్మి విశ్వసించి నువ్వు అడిగి ఎట్లా నువ్వు అది ఎట్లా జరగదు చూడండి ఇలాంటి విశ్వాసంలో ఉంటేనే మనం ఉండగలం యేసుప్రభుని పక్కన పెట్టి చుట్టుపక్కల ఉన్న సమస్యలను పెద్దదిగా చూస్తే భయపడిపోతాం మునిగిపోతాం ఈ రోజు కూడా మునిగిపోయిన ఉన్నారు మన మధ్యలో చాలా మంది ఉన్నారు పిరికి చాలా మంది ఉన్నారు అవిశ్వాసులు చాలా మంది ఏసు ప్రభుని చూడకుండా లోకంలో ఉన్న ఆశలతోటి కోరికలతోటి ఈచ్ఛలతోటి వాంచలతోటి శరీర సంబంధమైన వాటిలో మునిగి తేలుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు గ్రహించుకోవాలా నేను మునిగిపోయినానని ఇప్పుడన్నా చేతులు అంటుండ అక్కడ వెంటనే చేతులు చూడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలివే పేతురికి ఉంది వివేచన నేను మునిగిపోతున్నా కాబట్టి మునిగిపోయిన వాడికి చెయ్యి కూడా యేసు ప్రభు కదా కాబట్టి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప ఎందుకు సందేహపడివి అని అతనితో చెప్పాను కాబట్టి పేతురు ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిండో నడిచిండు గాలి తుఫాను చూసిండు పడిపోయిండు మరలా వెంటనే గ్రహించుకొని ప్రభువా రక్షించంటే దేవుడు చేయించి పట్టుకొని లేపి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నీ స్థితి ఎలా ఉందో ఇప్పుడన్నా గ్రహించుకొని పేత్ర అడిగిండు కదా ప్రభువా నన్ను రక్షించు అని అదే పేత్రు ప్రభువా నేను పాపాత్ముణ్ణి ప్రభు అన్నాడు కదా ఈ రెండు నువ్వు ఒప్పుకుంటే నీ జీవితానికి మేలు చూడండి కాబట్టి మనం గ్రహించుకోవాలన్నట్టు సందేహపాడితే వచ్చేదే అభ్యంతరం కదా సందేహమన్నా అభ్యంతరం అన్న రెండు ఒకలాగనే ఉంటది కదా పేతురు సేప్ నడిచి గాలి తుపాను చూసి సందేహపడి అభ్యంతరపడి పైపడ్డాడు ఏమైపోయిండు మునిగిపోయిండు ఈ రోజు నీ జీవితం నా జీవితం కూడా అంతే కదా ఏమి యశుప్రభు ఏం పక్షపాతం కలిగిన దేవుడు కాదు కదా పేతురు పట్ల ఒకలాగా నీ పట్ల ఒకలాగా నా పట్ల ఒకలాగా నేను బిషబును కాబట్టి పెద్దవాణ్ణి కాబట్టి నా పట్ల దేవుడు ఎట్టుంటాడు ను చిన్నోడు కాబట్టి నీ పట్ల ఎట్టుంటాడు యేసుప్రభులో ఎలాంటి భేదం లేదు ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు అతిశయించుకోరు పెద్దవాణ్ణి నేను బిషబుని నేను పెద్ద సేవకుడిని పెద్దవాణ్ణి ఎవరికి పెద్ద నువ్వు ఈ లోకంలో ఉన్న వెర్రి నువ్వు పెద్ద జీవం కలిగిన దేవుడికి నువ్వొక వెర్రివాడివన్నట్టు జీవం కలిగిన దేవుడికి నువ్వు ఒక వెర్రివాడి నీ జ్ఞానం ఒక వెర్రితనం నువ్వు చెప్పుకోవచ్చేమో నీ గురించి నేను గొప్ప పెద్ద సేవకుణ్ణి పెద్ద వ్యవస్థ నాది నేను గొప్పవాణ్ణి అని నీ గురించి పది మంది గొప్పగా చెప్పొచ్చేమో నువ్వు ఎప్పుడైతే గొప్పవాడివో ఆయన పాదాల కింద ఉన్నవాడివి అనగద్రొక్కబడేవాడివి ఆయన దృష్టికి వెర్రివాడివి ఈ సత్యం తెలియదు సేవకులు తెలిసిన వాడు ఎవడు ఎవరు అట్లా పొగిడించుకోరు కూడా అట్లా మనుషులు కూడా ఎవరు అట్లా పొగడరు కూడా అట్లా గ్రహించుకోలేకపోతున్నారు కాబట్టి అనగద్రొక్కబడుతున్నారన్నట్టు కాబట్టి చూడండి మనం చూస్తే ఇప్పుడు పేతుల గురించి చూసినాము ఇప్పుడు బాప్తిసం ఇచ్చు వ్యూహంను చూడండి మత్తాయి సువార్త మూడో అధ్యాయం ఒకటో వచనంలో ఆ దినముల ఎందు బాప్తిసం ఇచ్చు వ్యూహంను వచ్చి పరలోకరాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించు చూడెను సువార్త మూడో అధ్యాయం మూడో వచనంలో ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవెయ్యనొకని శబ్దం అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినవాడు వాడు ఇతడే మత్తాయసు వార్త మూడో అధ్యాయం పదకొండో వచనంలో మారు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం అయితే నా వెనుక వచ్చివాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును కాబట్టి యేసుప్రభుకి మార్గాన్ని సిద్ధపరిచేవాడు అయన త్రోవలు సరళం చేయువాడు ఈ బాప్తీసం ఇచ్చు యోహన్ కాబట్టి పర్లోక రాజ్యము సమీపించింది అని మారు మనసు పొందుడని ప్రకటించిన వాడు ఈ బాప్తీసం ఇచ్చు యోహన్ తర్వాత యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన కూడా ఈ బాప్తీసం ఇచ్చు ఎవరు నా వెనక వచ్చు నాకంటే శక్తిమంతుడు కాబట్టి ఎవరు యేసుప్రభు ఆయన చెప్పులు మోయటకు నేను పాత్రునిగాను నేను మీకు నీలల్లో బాప్తీసం ఇస్తున్నా ఏది మారు మనసు నియమితమైన బాప్తీసం కానీ ఆయన ఇచ్చే బాప్తీసము పరిశుద్ధాత్మలోను అగ్నితోను నాకన్నా రెండింతలు కదా పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం అని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు బాప్తీశం అన్నట్టు చూడండి యోహను సువార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండో మరియు యూహాను సాక్ష్యం ఇచ్చు అంటే ఈ రీతిగా నా వెనక వచ్చివాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు విప్పుటకు మోయిటకైన నేను పాత్రును కాను నేను మారు మనుషుల నిమిత్తం మీకు నెలలో బాప్తీసం ఇస్తున్నాను ఆయన ఇచ్చే బాప్తీసం ఎలాంటిది పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళము బాగుగా శుభ్రం చేసుకున్నవాడని చెప్పిన తర్వాత యశుక్రీస్తు ప్రభు ఆ ఆ బాప్తీసం యోహన్ దగ్గరికి బాప్తీసం కొరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు నివారించండు ఎందుకు మా పాపల నిమిత్తము నువ్వు మాకు నీలో మాకు బార్తీసం అయితే కాబట్టి దేవుడు ఏమంటాడు అక్కడ నీతి యావత్తు ఎందుకు ఒక విధానం ఒక క్రమం అన్నట్టు బాప్తీసం ప్రతి ఒక్కరూ పొందాలా లేకపోతే నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని వేస్ట్ పనికి రాదన్నట్టు నువ్వు సంవత్సరం నమ్ముకున్నా ఇంకా రెండు సంవత్సరాలు ఈ ప్రేయర్లో జాయిన్ అయినా ఏ కాలానా ఎప్పుడు నీ యాత్ర ముగిస్తుందో తెలియదు కాబట్టి నువ్వు రక్షింపబడకపోతే నీకేం ప్రయోజనం ఈ ప్రేయర్ ఉండి దేవుణ్ణి నమ్ముకొని చర్చికి వెళితే నీకేం ప్రయోజనం ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యాన్ని చూడడు ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పిండ లేదా కాబట్టి నువ్వు రక్షింపబడకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోకుండా ఆయన ప్రభు అని నువ్వు ఏసుక్రీస్తు నామమున బాప్తీస్తం పొందకుండా ను నమ్మిన భక్తి ఏదైనా అది వ్యర్థమే ఎందుకంటే ఏసుప్రభు దేవుడు ఏసుప్రభువే లోక పాపాలు మోసుకొని పోతున్న గొర్రెపిల్లాన్ని చెప్పిన వాడు యోహోను కాబట్టి నేను పాపిని నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నేను తండ్రి వద్దకు చేరగలను ఎందుకు ఆయననే మార్గము సత్యము జీవము కాబట్టి ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడు పోడు ఎందుకంటే నీ పాపాలు మోసినవాడు నీ కొరకు శిలువలో ప్రయాస నీ కొరకు బాధపడినవాడు నీ కొరకు నిందల నీ కొరకు అవమానాల పాలైనవాడు హింసింపబడిన ద్వేషించబడినవాడు నీ కొరకు అన్యాయంగా తీర్పు పొంది అన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆ ఒక్కడిని నువ్వేం చేయాలా నమ్మాలా యేసుక్రీస్తు ప్రభు అని ఆయన దేవుడని ఆయననే లోక రక్షకుడు అని నువ్వు గ్రహించుకుంటే ఆయన శిలువు మరణం ద్వారా నాకు రక్షణ కలుగుతుంది ఆయన శిలువ మరణం ద్వారా నేను పరలోక రాజ్యంలో చేర్చబడతాను ఆయన శిలువ మరణం ద్వారానే నేను ఆయన రాజ్యానికి హక్కుదారుడిగా అవుతాను ఆయన శిలువ మరణం ద్వారానే నేను పాపములు క్షమించబడతాయి నా అతిక్రమములు క్షమించబడతాయి కాబట్టి నేనేం చేయాల నా పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని పాప్తీసం పొందాల పాప్తీసం పొందినాక ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు ఇవి చేయకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉండి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు పాటలు పడి ఏం సుఖం కొని నీకు తెలీదు అన్న వాళ్ళు ట్రైబల్ బెల్ట్ కి కొన్ని ఇన్సిడెంట్లు మనం పోయి చెప్తాం చివరి సమయంలో అది వేరు ఇది వేరు కదా ఆ లో వాళ్ళు వింటారు వాళ్ళ ఆత్మ ఒప్పుకుంటది అది వేరు నువ్వు రోజు దేవుణ్ణి వింటూ దేవుణ్ణి గ్రహించుకుంటూ మారు మనసు బాప్తే పొందకపోతే ఈ భక్తి ఏంది నాకు తెలిసిన ఒక అన్న రెండు వేల పదిహేడు ఎప్పటి నుంచి పోతుండో తెలియదు ఇప్పటికి కూడా బాప్తీ సం కానీ ప్రతి నలభై యాభై కిలోమీటర్లు పోతారు కుకటిపల్లి అనే ప్రాంతం పోయి అంత వేకుజామున లేచి పోయి వస్తారు కానీ రక్షణ పొందరు ఈ భక్తి ఏం భక్తి అనేది దేవుడికి అర్థం కావట్లేదు మనుషులకు కూడా అర్థం కావట్లేదు ఏసు ప్రభుని నమ్మడం అంటే ఏంది అసలు విశ్వాసం అంటే ఏంది పాపినైనా నేను రక్షింపబడాలంటే ఏసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవాలా ఆయన ఎదుట నా పాపాలు ఒప్పుకోవాలా ఆయన ద్వారానే నాకు విమోచన ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ ఆయన ద్వారానే నాకు నిత్య జీవము ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము లేకపోతే లేదు కదా అలా నమ్మి విశ్వాసం పెట్టేదే కదా మొదట దేవుణ్ణి నమ్మడం విశ్వాసం దాని తర్వాత పెట్టేది అది తర్వాత విషయం ఈ విశ్వాసం లేకుండా ఈ నమ్మకం లేకుండా ఏం లాభం ఎవరికి మేలు ఇది ఎవరికి ప్రయోజనం దీనివల్ల నీ జీవితంలో ఏమ ఆశీర్వాదం వస్తుంది నువ్వు అబ్రహాము సంతానంగా మార్చబడితేనే కదా అబ్రహాము కలిగిన ఆశీర్వాదం నీకు వచ్చేది చూడండి నువ్వు ఆశీర్వాదానికి వారసులు కదా ఆయన చాపగ్రస్తుడయిండు ఆయన అంతగా మరణించాల్సి వచ్చింది కీడు అనుభవించాల్సి వచ్చింది ఎందుకు నీకు మేలు చేయడం కోసం కదా చూడండి ఈరోజు మనుషులు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తలంపులు ఎట్లా దేవుణ్ణి నమ్ముతున్నారు వెతుకుతున్నారు దేని కొరకు ఉన్నతమైన దాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉండేది ఏముంటది ఈరోజు ఉన్న ఆనందం రేపు ఉంటుందా ఈరోజు ఈరోజు కలిగే సంతోషము కొన్ని దినాలే కదా ఇది ఏది తాత్కాలికము కాదు కదా ఇవి తాత్కాలికమైనది ఇవి ఏవి శాశ్వతమైనవి కాదు కదా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే శాశ్వతము ఆయన రాజ్యం ఒక్కటే శాశ్వతం ఇవన్నీ వేస్ట్ అన్నట్టు ఆయన రాకడ దినం మొత్తం గతించిపోతుంది కదా గతించిపోయే వాటి పట్ల మనకి ఎందుకు అంత మక్కువ ఆసక్తి కాబట్టి చూడండి ఎప్పుడైతే చూడండి యోహాను భక్తుడు యోహాను సువార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండో మరి యూహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురం వల్లే ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని ఆత్మ ఆయన మీద నిలిచను ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు పావురం వల్లే ఆత్మ ఆయన మీదకి దిగివచ్చుట చూచితిని ఈయన చూసి పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి బాప్తిసం బాప్తీసమిచ్చు యోహానుకి కనబడింది తర్వాత ఆ పౌరమలే దిగి వచ్చిన ఆత్మ ఎవరి మీద నిలిచిందంట యేసు ప్రభు మీద తర్వాత చెప్తాను నేను ఆయనను ఎరుగ గాని చూడండి నేనేమంటా నేను అంటే ఎవరు బాప్తీసమిచ్చు యోహోను అని నేను ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభును ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తీసమిచ్చుటకు చూడండి నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు అంటే ఈనని పంపినవాడు ఎవరు ఈయన ఆయననే దేవుడు కదా చూడు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో ఇచ్చువాడని నాతో చెప్పెను కాబట్టే సాక్ష్యం ఇచ్చాడు నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు నేను ఆయన చెప్పులు విప్పుటకు మోయటకు నేను పాత్రుని కాను నేను మీకేమిస్తున్నా నీలల్లో ఇస్తున్నా మారు మనసు నిమిత్తము బాప్తీసం కానీ ఆయన ఇచ్చే బాప్తీస్తం ఎలాంటిది పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తీస్తము అనేది తండ్రి ఈ బాప్తీసమిచ్చి యోహానికి ఏం చేస్తాడు తెలియజేస్తున్నాడు కాబట్టి అప్పుడు బాప్తీశ మిచ్చు వ్యూహాన్ని చెప్తున్నాడు యోహన్ స్వార్థ ఒకట అధ్యాయం ముప్పై నాలుగులో దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిన నేను అంటే తెలుసుకొని రుజువు పరుచుకొని సాక్ష్యం ఇచ్చాడు ఏమని యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడని ఇంతవరకు బాప్తీసమిచ్చు యూహోను బాగానే ఉంది ఇప్పుడు ఏమైంది చూడండి యూహను సు వార్త ఒకటి అధ్యయం వచనంలో మరునాడు మరల యూహోను అతని శిష్యులను ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను బాగానే ఉంది ఈయననే దేవుని కుమారుడు అని తెలుసుకొని గ్రహించుకున్నాడు ఈయననే లోకపాపాలు పాపాలు మోసుకొని పోచున్న గొర్రెపిల్ల అని చెప్తున్నాడు తర్వాత అతడు చెప్పిన ఆ మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించి తనతో ఉన్న శిష్యులను కూడా ఏసు ప్రభుని వెంబడించమని చెప్పాడు ఈరోజు సేవకుల్లో ఇలాంటి గుణం ఉందా ఈరోజు ఏ డినామినేషన్లైనా ఇలాంటి గుణం ఉందా ఒక్కడిలో అంటే ఒక్కడిలో కూడా మా డినామినేషన్ గొప్ప మేము గొప్ప మేము సత్యం అని చెప్పుకుంటారే కానీ బాప్తీసం ఇచ్చు యువనుకున్న వివేచన లేదు కదా సత్యం అంటేనే ఏసు ప్రభు ఆయనని వెంబడింపజేయాల ఈరోజు ఎవరైనా పలానా బ్రదర్ సత్యంలో ఉన్నాడు ఆయనని వెంబడించండి ఎవరన్నా వాళ్ళ సంఘస్తులను కానీ విశ్వాసం కానీ అది అసాధ్యం కదా ఎందుకంటే వాళ్ళ వల్ల స్వార్థంగా ఆలోచించే వాళ్ళు స్వార్థ పరులు అట్టట్లా చేస్తారు వ్యూహానికి ఏం స్వార్థం లేదు కదా చూడండి మత్తాయసు వార్త పదకొండు అధ్యాయం రెండో వచనంలో ఇంతవరకు బాతీసం ఇచ్చి వ్యూహాను క్రమం బాగుంది ఇక్కడ ఏమంటుండంటే మత్తాయసు వార్త పదకొండు అధ్యాయం రెండో వచనంలో క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి వ్యూహాను చెరసాలలో విని చూడండి మొదట చెప్పిన మాటకి ఇక్కడ చెప్పిన దానికి పొంతన చూడండి క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒక్కరిని కొరకు కనిపెట్టవలనా ఎంత గుడ్డితనం కదా నువ్వు తండ్రినితో మాట్లాడడం నువ్వు తెలుసు ఆత్మ పావురం వలె ఆయన మీదకు రావడం నువ్వు చూసినవాడివి ఆత్మ చూడండి ఆయన మీద నిలిచున్నది నువ్వు చూసినావు నువ్వు వివేచించినవు గ్రహించినావు ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చినావు ఈయన లోక పాపాలు మోసుకొని పోచున్న గొర్రెపిల్లని చెప్పినావు నీ శిష్యులను కూడా ఈయనని వెంబడించమని పంపించిన నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏమైంది నీవు నా పట్ల అభ్యంతరం వచ్చిందన్నట్టు ప్రత్యేసం ఇచ్చే యూహోని గురించినే తప్పు పడతలా పేతురిని కూడా తప్పు పడతలేదు ఇప్పుడు చెప్పే తోమా గురించి కూడా తప్పు పడతలా పరిస్థితులను బట్టి అభ్యంతరాలు వస్తాయి కదా అలా నువ్వు పడితే నువ్వు పోతుందన్నట్టు నీ భక్తి మొత్తం వందంతా స్త్రీలు ఒక్కసారిగా కుప్పగూలిపోతే ఎంత బాధ ఉంటుంది అట్టుంటదన్నట్టు నీ ఆత్మీయత అంతా అంతగా ఒక చిన్న అభ్యంతరం దేవుని పట్ల నీకు కలిగితే నువ్వు పడిపోయిన అలా పడిపోవద్దని చెప్పడానికే వీళ్ళ జీవితాల్లో మనకు మాదిరి అన్నట్టు నువ్వు నేను ఏ విషయంలో కూడా యేసు ప్రభుని అనుమానించొద్దు ఏసు ప్రభుని అభ్యంతర చెప్పడానికే వీళ్ళ గురించి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడుగా నాలో ఉండి నాతో మనందరితో మాట్లాడుతున్నాం చూడండి మరియు క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలిపొడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుతున్నారు కుష్టి రోగులు శుద్ధులగుచ్చున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఎవరికి ఈ శిష్యులకి ఎవరికి చెప్పమని ఆ చెరస్థలలో ఉన్న బాప్ ఇచ్చు యోహోనికి చెప్పమనున్నట్టు రాబోవాడవు నువ్వేనా అంటే ఏంది ఒక పాపాలు మోసుకొని చున్న గొర్రెపిల్లని చెబుతూ నేను ఆయన చెప్పులు విప్పుట కూడా పాత్రుని కాదు నాకంటే గొప్పవాడని చెప్పివి శక్తిమంతుడు అని చెప్పివి నేను నీళ్లలో మీకు బాప్తీస్తం ఆయన మీకు చూడండి పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం ఇచ్చుతానని నీ నోటితో చెప్పిన వాడివి నువ్వు రుజుపరుచుకున్న వాడివి తండ్రి చెప్పిన ప్రకారంగా అది అన్ని గ్రహించి చూచిన వాడివి నువ్వేం మాట్లాడుతున్నావు రాబోవాడు నువ్వేనా ఇంకెవరంటే నీ విశ్వాసం ఏమైంది ఏమైంది నువ్వు దేవుని పట్ల నువ్వు కలిగినదంతా చూడండి ఇది బహు భయంకరంగా ఉంటుంది అన్నట్టు అలాంటి రోజులకు వచ్చినాం మనం అందుకే ప్రభు మాట్లాడుతుడు లేకపోతే ఆయనకేమి వ్యర్థంగా దేవుడు మాట్లాడ కదా ఆయన బిడ్డలతోటి నాతో అయినా మన అందరితో అయినా అలాంటి దినాల్లోనే నువ్వు రాబోతున్నావు కొన్ని దినముల తర్వాత మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండబోతున్నావు అభ్యంతర పడిన వాడు అంతము వరకు సహించలేడు వాడు రక్షింపబడలేడు అభ్యంతర పడకుండా ఉన్నవాడు అంతము వరకు సహించి రక్షింపబడతాడు ఇప్పుడు నువ్వెలాంటి స్థితిలో ఉన్నావన్నది నువ్వు చూసుకోవాలా చూడండి యోహాను వ్యూహానుసువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి కాబట్టి ఈ శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఎందుకు వచ్చి ఎక్కడ కొడతారో వచ్చి ఎక్కడ ఏం చేస్తారో అన్న భయం అన్నట్టు కాబట్టి ఇంటి తలుపులు మూసి కొని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పను అంటే వీళ్ళు ఎలా ఉన్నారు శ్రమల్లో ఉన్నారు అన్నట్టు ఎందుకు నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానను అని చెప్పిన మాట యేసు క్రీస్తు కాబట్టి వీళ్ళు ఉన్నారు శ్రమ కలిగింది ఏదో జరుగుతుందన్న భయము సమాధానం లేదు భయపడే వాడికి సమాధానం ఉండదు వాడి ప్రాణానికి నెమ్మది ఉండదు అన్నట్టు శాంతి ఉండదు కాబట్టి యేసుప్రభు వచ్చి శిష్యుల మధ్య ఉండి ఏం మాట్లాడుతున్నాడు తండ్రి వీళ్ళకి సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించి ఎక్కడ ఆనందం వచ్చిందన్నట్టు అప్పుడు దాకా లేదు కదా సంతోషం దుఃఖము కలవరము భయం వీటి మధ్య ఉన్నారు శిష్యులు ఆయన శిలువ మరణం పొంది మరణించి భూస్థాపితం చేసినాక అంత కలవరము భయము పిల్లల్లో ఉంది వాళ్ళ హృదయాల్లో హృదయ రహస్యాలు ఎగిన దేవుడు కాబట్టే పిల్లకి సమాధానం కలుగునుగాక అని చెప్పినప్పుడు శిష్యులు ఎప్పుడైతే ఆయనను చూసిండ్రో వాళ్ళకేం కలిగింది ఎక్కడ సంతోషం కలిగింది అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను యోహ ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దీదుమ అనువడైన తోమా వారితో లేకపోయిను కాబట్టి శిష్యులతో పాటు ఎవరు లేరు ఇక్కడ తోమా లేడు కనుక తన తక్కిన శిష్యులు మేము ప్రభుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మనే నమ్మను నమ్మనని చెప్పట్లా నమ్మనే నమ్మను అంటాడు సహజంగా నాకు నమ్మకం లేదు బ్రదర్ అంటాం ఎందుకు అంత అతని మీద నాకేముంది డౌట్ ఉంది కాబట్టి నమ్మకం లేదు బ్రదర్ అంటాం నమ్మకమే లేదు బ్రదర్ అతని మీద అంటే ఇంకా అతను ఎలాంటి చూడు తోమాకి ఎంత అవిశ్వాసి పోమ ఈరోజు నువ్వెలాంటి ఎలాంటి స్థితిలో ఉన్నా నేను నమ్మను బాగుండేది నమ్మనే నమ్మనంటే బాధగా ఉంది కదా ఇక్కడ ఈ మాట చదవడానికి చెప్పడానికి కూడా చాలా హృదయానికి నొచ్చుకున్నట్టుంది కదా ఎందుకంటే తోమా ఎవడు తన శిష్యుల్లో ఒకడు ఆయనని వెంబడించిన వాడు ఆయన చేసిన కార్యాలు చూసినవాడు అద్భుతాలు చూసినవాడు స్వస్థపరిచినవన్నీ చూసినవాడు చనిపోయిన వారిని లేపింది చూసినవాడు కుంటి రోగులని నడిపేలాగా చేసి ఇన్ని చూసిన తోమ ఆయన లేచి వచ్చిందంటే నేను నమ్మనే నమ్మనంటే చెప్పండి ఈ మాట ఎంత బాధగా ఈరోజు మన జీవితంలో మన పట్ల దేవుడు ఎన్నో చేసిన మనము ఎంత అవిశ్వాసుల్లాగా మాట్లాడతాం ఎంత బుద్ధిహీనుల్లాగా మాట్లాడతాం ఎంత అజ్ఞానంతో నోటితో మాట్లాడతాం కానే కాదు బ్రదర్ అని చెప్పేస్తాం లేదు నమ్మకం అన్నట్టు యేసు ప్రభు చూడండి తోమ ఏమంటాడు నేను నమ్మనే నమ్మను ఈరోజు కూడా మనుషులు ఎట్లానే ఉన్నారు దేవుడు నమ్మండి అంటే ఇవి జరుగుతాయా జరగనే జరగవు అంటున్నాను అంత తీర్మానంగా ఉంటే ఎట్లా బైబుల్లో ఉన్నవి అపోస్తులు జరిగినవి బైబుల్లో జరిగిన కార్యాలు ఇప్పుడు జరుగుతాయా బ్రదర్ అంటే జరగనే జరగవు అన్నట్టు మాట్లాడుతున్నారు తోమ లాంటి అవిశ్వాసులు అన్నట్టు చూడండి అలాంటి అవిశ్వాసులు ఏం చేస్తున్నారు అన్యాయకులను కూడా నువ్వు అవిశ్వాసం అయినప్పుడు విశ్వాసంలో మనుషుల్ని ఎట్లా నడిపిస్తావు నువ్వు అపద్ధికుడు అయితే సత్యాన్ని ఎట్లా చెప్తావు చూడండి కాబట్టి ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలు ఉన్నప్పుడు ఇప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు ముయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తర్వాత తోమను చూచి ఎందుకు యసుప్రభు వాళ్ళ మధ్య ఉన్నాడు వాళ్ళ మధ్యలో లేడని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా మన మధ్యలోనే ఉన్నాడు యశుప్రభు ఎక్కడో లేడు నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎక్కడెక్కడో దొరుకుతున్నాడు అని చూస్తున్నావు తప్ప ఎప్పుడైతే నీ మనసు నిమ్మలపరుచుకొని ఎప్పుడైతే నీ తప్పులు పాపాలు యేసుప్రభుని ఒప్పుకొని ఎప్పుడైతే ఆయన ద్వారా పాప క్షమాపణ పొందుకొని నువ్వు ప్రార్థించి చూడు యేసుప్రభు ఎక్కడో కనిపించ నీ ఎదుటే ఉంటాడు నీ కన్నులు తెరవబడితే చూడగలుగుతావన్నట్టు లేకపోతే చూడలేవన్నట్టు యేసుప్రభు నీతో పాటు ఉన్నాడని కూడా గ్రహించలేవు కదా వాగ్దానం కదా ఆయన మీతో ఉండును ఆయన మీలో ఉండును మీతో కూడా ఉండును అన్నాడు మీలో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు దేవుడు తోడుగా ఉంటాడా ఈ సత్యం ఏమైంది మనం మర్చిపోయినామన్నట్టు విని వారిలాగానే ఉంటున్నాం కానీ పాటించం మనం కాబట్టే అన్నిటికీ భయపడతాం అన్నట్టు అన్నిటికీ తొందరపడతాం అన్నట్టు అన్నిటికీ ఏడుస్తూ కూర్చుంటాం అన్నట్టు అన్నిటికీ ఎప్పుడు దేవుడు ఏది చేయను అన్నట్టు ప్రార్థిస్తామన్నట్టు దేవుడు నీ పట్ల ఏం చేయని రీతిగా ఉన్నట్టు నువ్వు ప్రార్థిస్తామన్నట్టు నీలో ఉండును మీతో కూడా నివసించును అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు నీలో ఉన్నాడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు నీకు తోడగలిడు దేవుడు చూడండి అందుకు తోమా చూడండి తర్వాత తోమాను చూచి నీ బ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము దేవుడు విన్నాడు తోమ మాట్లాడింది ఈరోజు నువ్వు మాట్లాడే మాట్లాడే దేవుడు వింటాడు ఏం చేస్తాడు దుఃఖపడతాడు అన్నట్టు ఏం చేయగలడు నువ్వు ఇన్ని చూసిన దానివి ఇన్ని కార్యాలు నీ పట్ల చేసిన దాన్ని నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉంటే నేను తీసుకొచ్చిన వాడిని ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడితే మీరు ఇట్లా మాట్లాడితే నేనేం చేయగలను దుఃఖపడి కూర్చోగలను అన్నట్టు అంతే కదా దేవుడు చేయగలిగింది కానీ నమ్మి విశ్వాసం ఉండే వాళ్ళ ద్వారా కూడా దేవుడు చేయగలుగుతాడు కదా చూడండి తర్వాత తోమాను చూచి నీ ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అలా ఉంటేనే నేను నమ్ముతాను అంటివి లేకపోతే నేను నమ్మనే నమ్మనంటివి నమ్మనంటే కొంత అభ్యంతరం ఉన్నట్టు నమ్మనే నమ్మనంటే హండ్రెడ్కి హండ్రెడ్ అన్నట్టు తోమ ఏమయ్యిండు కాబట్టి యేసు ప్రభు అంటు అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమని అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవా అనేను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పను చూడు తను చూచి నమ్మిండు ఈరోజు మనము నేను చూసినా దేవుడు నేను కూడా చూడలేదు ఎట్లా అంటే ఆ వాక్యమే కృపాధారి అయి ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడై మనం మధ్యలో నివసించను అని యోహాను స్వార్త మొదట అధ్యయంలోనే ఉంటుంది వాక్యంలో చూస్తున్నాము ఆయనని చూడాలంటే ఆయనని చూడాలంటే నువ్వు ఎలా ఉండాలో చెప్పు ఎట్లా మారిండాల మనంలో ఏం మార్పు వచ్చింది మనం ఎక్కడ పరిపూర్ణతలోకి చెందినం సంపూర్ణతలోకి వచ్చినాం దాని కొరకు ఉపవాసాలు ఉంటే మంచిది కదా నేను పరిపూర్ణుడు కాకపోతే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నేను గ్రహించలేను అప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు ఎట్లా జరిగించగలను నా పిలిపేందో నాకు తెలియనప్పుడు నా పిలుపు పాట్ల నిత్యం చేసుకుని ఎట్లా ఉండగలను దేవుని వాక్యంలోనే నేను లేనప్పుడు విశ్వాసం ఎక్కడుంటది అప్పుడు నమ్మకం ఎక్కడుంటది నిరీక్షణ ఎక్కడుంటది ధైర్యం ఎక్కడుంటుంది విధేయత ఎక్కడుంటది కాబట్టి తోమా చూచి నమ్మిండు చూడకం నమ్మిన వారు ధన్యులు ఈరోజు చేస్తే దేవుణ్ణి నమ్ముతానంటే నువ్వు కొంతకాలమే ఉంటావు అన్నట్టు తర్వాత యేశు ప్రాభుకి టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతావు అంత కృతజ్ఞతలు లేని వాళ్ళు విశ్వాస ఘాతుకులు ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాస ఘాతుకులు వాళ్ళు ఎట్లయితే పక్కలో పొడిచింద్రో అట్లా దేవున్ని ప్రతి దినము ఈ విశ్వాస ఘాతుకులు ఆయన పక్కలో పొడుస్తున్నారన్నట్టు దేవుడు దుఃఖపడ్డడా అరే నువ్వు ఎలాంటి ఎలా ఉన్నవాడివి నీ స్థితి ఎలాంటిది నీ గతి ఎలాంటిది నువ్వు ఎలాంటి వాడివి ఎలా నేను చేసుకున్నా ఈరోజు నువ్వేమైనా విశ్వాస ఘాతుకుడివి నన్ను నిందిస్తుంటవి దేవుడు ఇది చేస్తాడంటే చేయనే చేయడంటుంటివి నువ్వు నమ్మకపోతువే నువ్వెవడివి నా పట్ల విశ్వాస ఘాతకుడు అన్నట్టు నీ పట్ల నాకు ఎట్లా ఉంటది ఆనందం నీ పట్ల నాకు ఎట్లా ఉంటది సంతోషం నువ్వు నన్ను నమ్మనే నమ్మనన్నప్పుడు నేను ఇవి చేయగలను ఇవి జరుగుతాయి ఇవి జరగనే జరగవన్నప్పుడు నా మహిమ మీరు ఎట్లా చూస్తారు కాబట్టే శ్రమల పాలవుతున్నారు అన్నట్టు ఆయన మహిమ చూడాలంటే అపోస్తులు ఎలా ఉండిండ్రు పేతుర్ని చరసాల్లో వేసినప్పుడు అస్త్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఈ రోజు క్రైస్తవులు ఎట్లా ఉన్నారు రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నట్టు బుద్ధిహీనుల్లాగా బుద్ధి అజ్ఞానుల వల్లే ఉన్నారు వివేకం కోల్పోయి అవివేకులైన అందుకు పౌలు అంటాడు గలతీ ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను ఓ అవివేకులైన గలతీలారా మొదట ఆత్మానుసారంగా నడుచుకొని ఇప్పుడు శరీరానుసారంగా తయారైనారా అన్నట్టంటే ఎవడు మీకు న్యాయం తీర్చగలిగేవాడు యహోష్వ ఎవరికి ప్రార్థించండు యుద్ధంలో ఓడిపోయే టైంలో జీవం కలిగిన దేవుడైనా ప్రార్థిస్తే సూర్యచంద్రుడిని ఆపి ఎప్పుడన్నా జరిగిందా అలాంటిది నీ దేవుడు ఎలాంటి దేవుడు నువ్వు ప్రకటించే దేవుడు ఎలాంటి వాడు మొదట ఆయనని గురించి తెలుసుకొని పరిచర్య చేస్తే మంచిది మనం లేకపోతే వ్యక్తి పైకి భక్తి కానీ కదా నీ దేవుడు ఎలాంటి నువ్వు ముందు తెలుసుకోవాలా నీ దేవుడు ఎలాంటి ఎలాంటి కార్యాలు చేయగలడు ఆయన ఎలాంటి విధానం గలవాడు ఆయన గురించి తెలుసుకోకుండా పరిచర్యలు చేస్తే సేవకులుగా అని చెప్పుకుంటే నిలబడితే వ్యర్థమే అన్నట్టు చూడు యహోశవాకున్న వివేచన ఈరోజు క్రైస్తవులకు ఉందా ఆ రోజు అపోస్తులకున్న వివేచన ఈ రోజు క్రైస్తవులకు ఉందా దేవుడు ఎట్లా చేయగలడు చెప్పండి నువ్వు ఆశ్రయించమనింది నన్ను నమ్ముకోమనమని నన్ను నమ్మిక మాత్రం ఉంచమనింది నన్ను ఆ విధవరాలుకున్న జ్ఞానం లేదు ఈరోజు ఆ విధవరాలు ఏం చేసింది ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది బతింలాడుకుంది చూడు ఆ న్యాయాధిపతి ఏం చేసిండి చివరికి న్యాయం తీర్చిండి ఈరోజు అలా దేవుడి సన్నిధిలో నువ్వు మానక విసుగక నిత్యము ప్రార్థన చేస్తే ఆ రోజు అపోస్తుల కార్యంలో వాళ్ళు ప్రార్థిస్తే సంఘానికి హింస కలిగినప్పుడు అననియలాంటి వాడు ప్రార్థిస్తే పౌరులు లాంటి వాడిని దేవుడు చేయలే ఈ విశ్వాసం ఏమైంది అందుకు దేవుడు విశ్వాస ఘాతుకులు అని చెప్తున్నాడు మనుషులు నొచ్చుకున్నా బాధపడినా లేదా చెప్పేవాడు దిల్లీ బ్రదర్ అని నా పట్ల హృదయాలు కఠిన పరచుకుంటే నాకేం కలగదు నా పని నన్ను నిలబెట్టి మాట్లాడేవాడు దేవుడు మాట్లాడుతున్నాడు విన్న కార్యం జరుగుతుంది లేకపోతే కార్యసిద్ధి ఉండదు మనుషులను చూసి ఇది మనుషుల వాక్యమని ఎప్పుడు మారడు ఎవరి జీవితాలు మారవన్నట్టు అందుకు యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఆత్మను నమ్మక పరిశీలించమన్నాడు పరీక్షించమన్నాడు ఆత్మను పరీక్షిస్తే దేవుడు బాధ ఇలా ఉందేమో బాధ ఉండదా చెప్పు నేను మీ పట్ల ఎలాంటి చేసిన ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ బబులంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని నా ద్వారా మీరు చూసినరు ఎన్ని నా ద్వారా మీరు విన్నారు ఎన్ని నా ద్వారా నేను చేయడం మీరు చూసినరు ఏమైంది మీ విశ్వాసం ఈరోజు ఏమైంది మీ నమ్మకం రోడ్ల మీద తిరిగితే ఎవడు మీకు తీర్చగలడం న్యాయం చూడండి ఎస్ ప్రభు ఈ మాట మీరు ఎప్పుడు చదవలేదా చూడండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వేలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదొరు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్ముని ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకోనని ఎడల అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు కాబట్టి యసు రావు ఇంత స్పష్టంగా చెప్పిండు కదా లోకం మీకు ఎందుకు మీకు స్నేహంగా ఎట్లా ఉంటుంది క్రైస్తవులకి లోకంలో ఉన్నవాడు నీకు న్యాయం ఇస్తాడు లోకంలో నుంచి ఏర్పరచుకుంటే నువ్వు లోక సంబంధివి కాదు కదా నువ్వు పరలోక సంబంధివి కదా క్రీస్తుతో కూడా లేపబడిన కదా అంటే మనుషులు చూడండి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది కానీ నా శాంతి సమాధానం మీకు ఉంది కాబట్టి మీరేం చేయాలా మీరు ఉదయాలు కలవర పడనీయొద్దన్నాడు మీరు భయపడొద్దు విరవనీకొద్దన్నాడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరేమి ఆశ్చర్యపోవద్దన్నాడు ప్రవర్తలను హింసించలేదా అపోస్తులను హింసించలేదా వీళ్ళందరికన్నా ఏసుప్రభుని భయంకరంగా హింసించినారు కదా కలవరి శిలువలో ఆయన పడిన అంతకన్నా ఈరోజు మనం పడుతున్నామా చూడండి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని జరిగిన మనుషుల్లో ఏమాత్రం జాలి కరుణ కనికరం కలగదు ఆ ఏడ్చే ఏడిపోయేందో ఆ మొండి పట్టు పట్టేదేందో యేసుప్రభు వైపు చూసి ఆ రోజు నేనేవా పట్టణస్థులు అడిగినారు కదా బోనె సంచులు కట్టుకొని దేశమంతా ఉపవాసాలుండి వాళ్ళ పాపాలు వదులుకుంటే దేవుడు ఏం చేశాడు వంద సంవత్సరాల శిక్ష తప్పించండు అన్నట్టు ఈ విధానం నేర్చుకోవాలి కదా క్రైస్తవులమైన మనం ఆయన ఒక్కడే కదా శాసనాలను మార్చగలడు రాజులను మార్చగలడు ప్రభుత్వాలను మార్చగలడు అధికారులను మార్చగలడు సమస్తమును ఆయన చేయగలడు కదా నీ ప్రార్థన వల్ల అవి మార్చగలడేమో నువ్వు ప్రార్థిస్తున్నావు అట్లా కాబట్టి ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము అన్నది గ్రహించుకోవాలన్నట్టు దేవుని నమ్మడం అంటే ఏదో కార్యాలు జరిగితే కాదు ముందు ఆయన ఎలాంటి వాడు ఆయన గురించి తెలుసుకో ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు ఆయన యొక్క మహత్యం ఎలాంటిది ఆయన యొక్క అధికారం ఎలాంటిది ఆయన యొక్క పరాక్రమం ఎలాంటిది ఆయన ఎలాంటి దేవుడు ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా ఆయన గురించి నువ్వు స్టడీ చేసి విచారించి ఆయనని వెతికి ఆయన తెలుసుకుంటే తెలుస్తుంది అప్పుడు నువ్వు ఎప్పుడు నీ జీవితంలో తొందరపడవు ఎప్పుడు నువ్వు పాపం చేయవు ఎప్పుడు నువ్వు అవిశ్వాసమై ఉండవు ఎప్పుడు దేవుణ్ణి అనుమానించవు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నీ కనులెత్తి దేవుణ్ణి చూస్తావు తప్ప మనుషులను చూడవును ఈరోజు ఇది నువ్వు తెలుసుకుంటే దేవుని గురించి అంత వరకు సహించి రక్షింపబడి నువ్వు ఉండగలవు అన్నట్టు మహాపరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు కృపా సత్య సంపూర్ణుడు ఉన్న దేవ నీకు స్తోత్రం అవును ప్రభ మేము ఉంటున్న దినాలే దుర్దిన్నములు ప్రభ భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం కాబట్టి మాకొచ్చే సమస్యలు కూడా ప్రభా వాడికి సమయం కొంచెమే కాబట్టి సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని సహితం వాడు మోసం చేయాల వాడి కుయిక్తితో కాబట్టే ఈరోజు నాయన వాడు కుయుక్తుగా వాడికి సమయం కొంచెమే అని తెలుసుకొని వాడు బాగా విజృంభించి పనిచేస్తున్నాడు ప్రభా కాబట్టి నాయన తండ్రి వాడికి సమయం కొంచెమైనప్పుడు మాకు సమయం కొంచెమే ప్రభా నైనా వాడెట్లా పనిచేస్తుండో ప్రభా నైనా వాడికి మించిన పని మేము చేయాల వాడెట్లా మనుషుల్ని మోసపరుస్తుండో అనేకులని మోసంలో నుంచి నీ వైపు మేము మళ్లించాల ప్రభ వాడి కుయుక్తికి మేము పై కుయుక్తి వేయాల నేను మా జీవితంలో ఎన్ని గలగని ఏమి గలగని ఏదైనా జరగని పౌలు అన్నాడు నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తే చావైనా మేలే అన్నాడు ప్రాభ అలాంటి తీర్మానం ఈరోజు క్రైస్తవుల్లో లేదు ప్రాభ కాబట్టే నీ విషయమై అభ్యంతర పడుతున్నారు నీ విషయమై అనుమానిస్తున్నారు నీ విషయమై సందేహ కాబట్టే పిరికి వాళ్ళయ్యి అవిశ్వాసులయ్యి అపనమ్మకంలో ఉన్నారు ప్రాభ కాబట్టే విశ్వాసము చూపించలేక విశ్వాస ఘాతుకుల్లాగా ఉన్నారు మేమెలా ఉన్నామో తండ్రి మా హృదయాలు ఎరిగిన దేవుడు మనుషులు మా హృదయాలు చూడకపోవచ్చు గ్రహించకపోవచ్చు మీకు మరుగుపరచబడింది రహస్యమై ఉన్నది గోడమై ఉన్నది మీకు దాగి ఉన్నది దాచబడింది ఏదీ లేదు ప్రాభ నీ కన్నులకు సమస్తము తేటగా కనబడుతుంది ప్రతి ఒక్కరి హృదయాన్ని నీ నేత్రం చూస్తుంది ప్రాభ చెప్పే నన్ను వినే ఎవరైనా కాని అందరి హృదయాలు ఎరిగిన అందరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అందరి జీవితాలను కూడా ఎరిగినవాడవు భయము భక్తి అనేది మాలో నీ పట్ల ఉంటే నీకు తగినట్టుగా మేము జీవిస్తాం ప్రభావ మా పిలిపేంది మా ఏర్పాటేంది నువ్వు మమ్మల్ని ఎందుకు ఈ లోకంలో నుండి ఏర్పరచుకున్నా ఎందు నిమిత్తం మమ్మల్ని రక్షించుకున్నా ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చి అంతగా బాధపడ్డావు శ్రమపడ్డావు ఎందు నిమిత్తం ఇంకా నీరాకడ ఆలస్యం అవుతుందో ఇవన్నీ మేము గ్రహించుకుంటే ఆ రీతిగా మా జీవితాలు చూసుకుంటే మెలకువగా ఉండి మేము జీవించగలం ప్రభావ లేకపోతే మత్తులమై ఉంటాం తండ్రి కాబట్టి మేము మెలుకుగా ఉంటేనే గాని ఇవన్నీ చూడలేం మత్తులమై ఉంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి శబ్దం వచ్చినట్టు నీ ఉగ్రత మా మీద వస్తుంది ఏ తట్టు తిరిగినా ఎటు తిరిగినా ఆ టైంన మాకు సహాయపడేవాడు సహాయం చేసేవాడు ఎవడనూ ఉండడు ప్రభ కాబట్టి మా జీవితాలను మేము సరిచేసుకోవాలా ప్రభ నీ పట్ల ఆయాసకరమైన జీవితం మేము కలిగి ఉంటే ఒప్పుకోవాలా దాచిపెట్టొద్దు ప్రభ ఎంతకాలం దాస్తున్నాం మా జీవితాలను చూసుకోకుండా మోసగాల్లాగా మేము ఉంటున్నాం ప్రభా కానీ మా జీవితాలు చూసే దేవుడు మా ఆలోచనలు చూసే దేవుడు మా తలంపులు పుట్టక మునిపోయి నీ తలంపులు ఎరిగినాను అని చెప్పిన దేవుడు కాబట్టి మేము ఎలాంటి స్థితిలో ఉన్నాము ఎలాంటి వాటిల్లో ఉన్నాము ఒకప్పుడు చేసిన సేవ ఇప్పుడు చేయలేకపోతున్నాము ఒకప్పుడు ఉన్న రీతిగా నీ పట్ల ఇప్పుడు మేము ఉండలేకపోతున్నాము ఒకప్పుడు నీ పట్ల ఉన్న ఆసక్తి ఇప్పుడు లేకుండా పోయిందో ఏ విషయంలో నేను మేము చల్లబడుతున్నామో మండలేక మళ్ళీ వేడి తీవ్రత తగ్గిపోతుందో ప్రభావ మాకు చూపించండి ప్రభ ఇక మీదటన్నా బుద్ధి కలిగిన కన్నికల్లాగా మా దివిటిని మేము సిద్ధపరిచి నీ కొరకు వెలగడానికి ముందుకు పోతాము అరీతిగా ప్రభ మా జీవితాలు లేకపోతే మరీ ముఖ్యంగా నా జీవితం ఏమైనా మీకు తగినట్టుగా మీకు అంగీకారంగా లేకుంటే నన్ను క్షమించండి పేతురు అన్నాడు నీ ఎదుట సాగిలపడి ప్రభ నేను పాపాత్మున్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళన్నా నువ్వు విడిచిపెట్టి వెళ్ళలేదు ప్రభ నిన్ను మనుషులను పట్టే జాలరుగానే చేస్తానన్నా నీ మాట మార మనుషుల మాటలు మారతాయి ప్రభ మనుషులు వడంబడికలు మారతాయి మనుషులు తీర్మానాలు మారతాయి మనుషుల సిద్ధపాట్లు మారతాయి మనుషుల ఆలోచనల తలంపులు మారతాయి కాని ఆకాశమైనా భూమైనా గతించిపోతుందే గాని నీ మాట గతించిపోతు నువ్వు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడౌ యుగ కూడా ఒకటే రీతిగా ఉన్న దేవుడవు ప్రభ కాబట్టి నీకు మహిమ కలుగును గాక్క ఏసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటాను తండ్రి ఆమె అందరికి ప్రైజ్లాడక్క ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులందరికీ ఎవరి గురించి అయితే ప్రతిదినం విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్నాము వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే మరీ ముఖ్యంగా క్రైస్తవుల పాట్ల హింసలు దాడులు జరుగుతున్నాయో అక్కడ ఉన్న ప్రతి క్రైస్తవులందరికీ ఆయన కృప సమాధానము కనికరము మనందరికీ తోడై ఉండి నడిపించిన గాక ఆమెను అక్క ప్రైజ్లు అక్కరి